స్మరా హృది సంస్ఫురాత్మత సచిత్సుఖం పరమహం సగతింతురీయత్స్వప్నజాగర సుషుప్తమవై నిత్యం తద్బ్రమ నిష్కళమహం ఈశ్వరో గు్రాత్మీతి మూర్తిభేదవిభాగిని వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్తమ కృష్ణా వాసువాయ దేవకీనందనాయ నంద గోపకుమారాయ గోవిందాయ నమో ఓ మనస్సులో భక్తి లేనప్పుడు పూజాగదిలో మనిషి ఉంటాడే గాని భక్తుడు ఉండడు భక్తుడే లేనప్పుడు భక్తి యొక్క స్థానం ఏంటి భక్తుడు భక్తి రెండో లేనప్పుడు ఆ పూజా గదిలో భగవంతుని యొక్క పాత్ర ఏమిటి ఇవన్నీ కొద్దిగా ఆలోచించాల్సిన విషయాలు అందువల్ల భక్తి అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది ప్రధానంగా మనసులో భక్తి ఉన్నప్పుడే భక్తుడికి రాణింపు కేవలం భక్తి సాధనలు చేసినంత మాత్రాన కాదు అవి కార్యరూపంలో మనం గోచరిస్తూ ఉంటాయి కారణరూపంగా భక్తి ఉండాలి ప్రధానంగా అది అధిష్టానంగా ఉండాలి ఏ సాధనకైనా సరే అందువల్ల భక్తి అనేటువంటిది భక్తి సాధన సర్వ సాధనలకన్నా ఉత్కృష్టమైంది అని తెలియజేస్తూ ఈరోజు ఉపన్యాసంతో ఇంతవరకు నడిచేటువంటి భక్తి సూత్రాల్లో ఒక మలుపు తిరుగుతుంది రేపటి నుంచి కొత్త సబ్జెక్ట్ వస్తుంది కనుక భక్తి ఎలా ఉత్కృష్టమైందో తెలియజేస్తూ భక్తి వైభవాన్ని ఇరవై సూత్రం నుండి ప్రారంభం చేస్తూ ఉన్నారు ఇది ముప్పై సూత్రం వరకు ఉంటుంది ఇదంతా భక్తి వైభవం ఆ తర్వాత అంత సాధనలే పరాభక్తి అక్కడ కాగుతుంది ఇక సాధనలు ప్రారంభం అవుతాయి ప్లీజ్ సాధు కర్మ ज्ञा योगेभ्योपी अति सी एवरूपति भक्ति भक्ति स्वरूप इधर कर्म कर्मयोग कन् कर्मयोगना कर्म कर्म कन् ज्ञान कोग क योगेभ्योपि वीटन कटे साक्ति अहोन प्लीज का साधन मन आचरी उन्नामो आ साधन कतीत उत्कृष्ट भक्ति साधन लाभ आध्यात्मिक साधन प्रारंभे मुझे దీనిని సమాప్తం చేస్తూ ఎట్లా భక్తి ఉత్కృష్టమో మహోన్నతమో తెలియజేస్తూ ఉన్నారు ఇందులో కర్మ కన్నా జ్ఞానం కన్నా యోగం కన్నా అని అన్నప్పుడు ఈ భక్తి శ్రేష్టం ఎందుకని కర్మ అంటే ఇక్కడ కర్మకాండ అని అర్థం సరేనా కర్మకాండ మనం ఆచరిస్తూ ఉంటాం అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం దానికైనా భక్తి ఉత్కృష్టం అంటాడు అట్లాగే జ్ఞానం ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మనాత్మ వివేక జ్ఞానం దానికన్నా భక్తి ఉత్కృష్టం యోగం అష్టాంగ యోగం యమ నియమ ఆసనా ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి పతంజలి మహర్షి సూచించినటువంటి అష్టాంగ యోగాలు ఉన్నాయో వీటన్నిటికంటే కూడాను భక్తి ఉత్కృష్టమైంది కనుక కర్మకాండ వివేకం అష్టాంగ యోగం వీటన్నిటికంటే కూడాను సా ఆ భక్తి అధికతర చాలా శ్రేష్టమైనటువంటిది ఎందుకని ఈ యోగాలన్నిటికీ ఏదో ఒక అర్హత నీకు అవసరమై ఉంది అంటే కొందరే సరిపోతారు కొన్నిటికి ఇప్పుడు కర్మాచరణ జరగాలనుకోండి ప్రధానంగా కర్తృత్వం భోక్తృత్వం ఈ రెండింటినీ దాటాలి కర్మల విషయంలో అవగాహన కలిగి ఉండాలి ఇవన్నీ కూడాను కర్మయోగంలో మనకు తెలుస్తూ ఉంటాయి అట్లాగే వైదికమైనటువంటి కర్మలు చేసినప్పుడు కూడాను కర్మకాండ ఏదైతే ఉందో తత్సంబంధమైనటువంటి జ్ఞానము ఆ వేద పనసలు పలికేటువంటి స్థితి ఆ కర్మానుష్ఠానము ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి వాటికి సంబంధించి అంటే ఆ కార్యక్రమాలు చేయడానికి ముందు వాటికి సంబంధించి ఏ అర్హతలైతే మనకు అవసరమో ఆ అర్హతలంతా కూడా మనం కలిగి ఉండాలి అట్లాగే యోగము అన్నప్పుడు ఇది అష్టాంగ యోగం కనుక యమము నియమము ప్రాణాయామము ఇప్పుడు ఒక ఆస్తమా రోగి ఉండడం అనుకోండి ఆయన ప్రాణాయామం చేయమంటే చేసే అవకాశం లేదు అది కనుక ఆరోగ్యం ఉండాలి ఇప్పుడు ఆసనం వేయాలి ఆసనం వేయాలంటే అందరూ వేయలేరు ఆసనాలు కాబట్టి దానికంటూ ఒక శారీరక దార్ఢ్యం కూడా మనిషికి ఉండాలి ఇటువంటి యోగ మార్గంలో అవసరమై ఉంటాయి అట్లాగే వివేకము అన్నప్పుడు ఇది రెండు రకాలు ఆత్మనాత్మ వివేకం సత్యాసత్య వివేకం నిత్యానిత్య వివేకం ఇది ఒకటే అలా చేయాలనుకున్నప్పుడు మనిషి జ్ఞానపూరితమైన వాడు ఉండాలి సామాన్యంగా అందరూ చేయలేరు ఇకపోతే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదం ఉంది దాన్ని విలీనం చేయడం అనేటువంటిది జ్ఞానం అంటే ఏదైతే నీకు తెలుస్తు అది జ్ఞేయం తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞాతక జ్ఞేయం అర్థం అవుతూ ఉంటుంది ఇది కలిగేటువంటిది జ్ఞానం కాబట్టి జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదాలు ఉంటాయి కానీ భక్తి దగ్గరకు వచ్చేటప్పటికి ఏ అర్హత లేదు ఏ అవసరమే లేదు అంటే భక్తికి కావలసింది ఉంది అని అర్థం అర్హత లేదంటే ఏ అర్హత లేకుండా భక్తి కాదు భక్తికి కావలసింది ఏమిటో అది అందరి ఉంది ఏం కావాలి భక్తికి సాత్ అస్మిన్ పరమ ప్రేమ రూప ఈశ్వరే ఉత్కృష్టమైనటువంటి ప్రేమ కలిగి ఉండడం కాదు ప్రేమ లేని లేని వ్యక్తే లేడు ప్రపంచంలో అది విషయం ఎవరికి లేదు ప్రేమ దేనిని ప్రేమిస్తున్నాడు వేరే విషయం దాటి డిఫరెంట్ థింగ్ కాబట్టి ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళు దాన్ని ప్రేమిస్తారు ఈ ప్రపంచంలో కాబట్టి ఎవరు దేనిని ప్రేమిస్తారనేది వేరే విషయం కాని ప్రేమ అయితే మాత్రం అందరిలో ఉంది కాబట్టి అందరిలో ప్రేమ ఉంది గనక భక్తిలో ప్రధానమైంది ప్రేమే కాబట్టి ప్రేమే ప్రధానమైనప్పుడు ప్రేమే అర్హత అయినప్పుడు ప్రేమ అందరిలో ఉండడం వల్ల భక్తి సాధనకి అందరూ అర్హులే అర్హుడు కానివాడే లేడు అందువల్ల అప్పచేత్స దురాచారు భజతే మా మనన్యభాక్ మహాపాపైనా కూడా భక్తి చేయడానికి అర్హుడే ఇందువల్ల వాడికి ప్రేమ ఉంది ఆ పాపం చేశాడు చూసారా ఆ పాపం చేసిన దాని మీదనే వాడికి ప్రేమ ఉంది చాలు దర్జన్ ఆఫ్ కాబట్టి ఇది దొంగతనం చేయాలి దొంగతనం మీద ప్రేమ ఉంది ఒక హత్య చేయాలి హత్య మీద ప్రేమ ఉంది వాడికి లేకపోతే చేయలేడు కాబట్టి అది మంచిదా చెడుదా అనేది వేరే విషయం ప్రేమ అనేది ఉంది కాదు ఆ ప్రేమను కనుక టచ్ చేయగలిగితే దాన్ని గనక మరొక వైపు కనుక వాడు తిప్పగలిగితే అది భక్తిగా మారిపోతుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి అర్హతలు భక్తి సాధనలో అవసరం లేదు భక్తి సాధనకి ఏ విధమైనటువంటి అర్హతలు అవసరమో అవన్నీ కూడా తనలో ఉన్నాయి అది చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ యోగా కర్మంచ సాంఖ్యం చ శాస్త్రం ఇట్లా చెప్తుంది యోగ కర్మంచ సాంఖ్యంచ యోగం అష్టాంగ యోగం గాని ఈ కర్మ గాని సాంఖ్యం అంటే జ్ఞానం జ్ఞానం గాని అక్కడ అదే కదా మూడు చెప్పాడు అక్కడ కర్మ జ్ఞాన యోగం ఇంకా చెప్తున్నది శాస్త్రం యోగ యోగ కర్మంచ సాంఖ్యం చపో వ్రతం శ్రుతం తపస్సు గాని ధ్యానం గాని వ్రతం గాని వినికిడి శ్రవణంగాని ఇవన్నీ కూడాను వ్యర్థం హి భక్తిహీనశ భక్తిహీనశ ఎవరికైతే భక్తి లేదో వాడికి ఇవన్నీ కూడాను అది కర్మైనా సరే సాంఖ్యమైనా సరే యోగమైనా సరే ధ్యానమైనా సరే తపస్సైనా సరే వ్రతమైనా సరే శ్రవణమైనా సరే అన్నీ భక్తిహీనస్య ఎవరికైతే భక్తి లేదో వాడికి వ్యర్థం హీ వ్యర్థం హీ కదా వ్యర్థం కదా కాబట్టి భక్తి లేదు ప్రేమ లేదు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చేస్తాడు ఏం ఉపయోగం వీటి వల్ల ఎట్లాగంటే వృష్టి హీ ప్లీజ్ వృష్టి హీనా ైతే కృషి వ్యవసాయం వ్యవసాయం చేయడం అనేటువంటిది వృష్టిహీన వర్షం లేనప్పుడు వర్షమే లేనప్పుడు వృష్టిహీన కృషి యథా ఏ విధంగా అయితే వ్యవసాయం చేస్తూ ఉన్నాడు అన్నీ ఉన్నాయి బీజాలు కూడా మంచి మంచి విత్తనాలు తెచ్చుకున్నాడు వేశాడు కానీ వాటర్ లేదు వర్షం లేదు కాబట్టి వర్షం లేనప్పుడు బీజాలు ఎంత ఉత్తమమైనవైనా సజీవమైనటువంటివైనా కూడాను సజీవ బీజాలు కూడా మొలకెత్త అవకాశం లేదు ఎందుకని లేదు స్వామీజీ వర్షం లేదు కనుక నీళ్లు లేవు గనక కాబట్టి బీజాలు ఎంత ఉత్తమమైనవైనా సజీవమైనటువంటి కూడాను సజీవ బీజాలకు కూడాను ఎప్పుడైతే జలం పుష్కలంగా ఉంటుందో అప్పుడే అవి మొలకలెత్తుతాయి కానీ లేకపోతే తెచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి ఇది ప్రధానంగా మనకు తెలుస్తుంది కాబట్టి విత్తనాలు సజీవమై కూడా వ్యర్థమయ్యాయి ప్రేమ లేనప్పుడు భక్తి లేనప్పుడు చేస్తున్నాడు అనుకోండి అది మరొక దానికి దారి తీస్తుంది అది కూడా చెప్తాడు ఇప్పుడు ఒక రెండు మూడు శ్లోకాల్లో సూత్రాల్లోనే వస్తుంది ఒకవేళ ప్రేమ లేకుండా చేసేటువంటి భక్తి సాధనలు ఏ విధంగా దారి తీస్తాయి విషయం కూడాను మనకు తెలియజేస్తాడు కనుక ఈ ప్రేమ ఇన్ని విధాలుగా చూసినప్పుడు కర్మ జ్ఞాన యోగేభ్యోపి అధికతరా కాబట్టి వీటన్నిటికంటే కూడా ఈ సాధనలు అన్నిటికంటే కూడాను శ్రేష్టమైనటువంటిదిగా మనకు తెలుస్తూ ఉంది కారణం ప్రేమ అందరిలో ఉంది అందరూ ఈ యొక్క భక్తి మార్గంలో చెల్లించడానికి అర్హులే పైగా సెకండ్ పాయింట్ భగవంతుని విస్మరించేటువంటి అవకాశం ఆ కర్మ జ్ఞాన యోగాల్లో ఉందేమో కానీ భక్తిలో లేదు ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం ఇప్పుడు కర్మలు ఆచరిస్తూ ఉంటాం ఆ కర్మల్లో బడి భగవంతుని మర్చిపోవచ్చు కాబట్టి యోగ మార్గంలో చరిస్తూ ఉంటాం ఆ యోగ మార్గంలో పరమేశ్వరుని మర్చిపోయేటువంటి అవకాశాలున్నాయి వివేకం ఒక విషయానికి ప్రదేకంగా మనం తర్కిస్తూ ఉంటాం ఆ తర్కంలో మరొక వైపుకి వెళ్లి మనసు భగవంతుని మరిచిపోయేటువంటి అవకాశాలున్నాయి కానీ భక్తిలో మాత్రం భగవంతుని ఎక్కడ నువ్వు విస్మరించేటువంటి అవకాశమే లేదు ఎందుకని లేదు స్వామిజీ పరమవ్యాకులత్యమరణే విస్మరణే ఈశ్వరస్య విస్మరణే పరమ వ్యాకులతీ కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు నువ్వు మరిచిపోతూ ఉన్నావో పరమ వ్యాకులత కలుగుతుంది అదే యోగంలో నువ్వు భగవంతుని మరిచిపోతే వ్యాకులత నీకు రాదు ఈ యోగాన్ని ఇంకా బాగా ఎట్లా చేయాలనుకుంటావు అర్థమవుతుంది కాబట్టి సర్వాంగ నేనేశాను బట్టి సక్రమంగా రాలేదు ఇది ఎట్లా రావాలి అనే ఆలోచనలో ఉంటావే గానీ భగవంతుడు అక్కడ నీకు వచ్చే అవకాశం లేదే కనుక పాసిబిలిటీ ఉంది భగవంతుని మరిచిపోయేటువంటి అవకాశం ఏదన్నా ఉంటే ఆ కర్మలో గాని లేదా వివేకానికి సంబంధించినటువంటి జ్ఞానంలో గాని లేదా యోగంలో గాని వీటిలో ఉండే గాని భక్తిలో ఎక్కడ నువ్వు భగవంతుడిని విస్మరించేటువంటి అవకాశాలు లేనే లేవు పైగా ఆ కర్మ గాని లేదా వివేకం గానీ లేదా యోగం గాని ఇవన్నీ మార్గాలు ఇవన్నీ మార్గాలు సాధనా మార్గాలు అవి సాధనలు ఇది మార్గం కాదు సార్ గమ్యం గమ్యం ఎందుకని అమృత స్వరూపాచ ఏం మరవడానికి లేదు అక్కడి నుంచి కనెక్షన్ అట్లాగే ఉండాలి ఎందుకంటే ఇప్పటి వరకు పరాభక్తే నడుస్తూ అమృత స్వరూపాచ ఫల కనుక పరమ ప్రేమ రూప అమృత స్వరూపాచాప్య నిత్ వాచ్ఛతే నోచతి నమతే నోత్సాహి భవతి త్వ సివతి అమృతో భవతి తృప్త భవతి అయిపోయింది ఇంకేం కాబట్టి మరొక విధంగా భగవంతుని విస్మరించేటువంటి మార్గాలు లేవు ఒకటి రెండవది ఇదే గమ్యమయ్యుంది అవన్నీ కూడా సాధనలు అయ్యున్నాయి కానీ ఇది మాత్రం గమ్యమే అయ్యింది గనక సా ఆ భక్తి కర్మ జ్ఞాన యోగేభ్యోపి అధికతరా అధికతరా నెక్స్ట్ ఫల రూపత్వాత్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ఇట్స్ ఫల రూప త్వత్ ఫల రూపం కాదు ఏదైనా మనం ఒక కర్మ చేస్తే కర్మ ఫలాన్ని ఆశిస్తాం కాదు యోగం చేశాడు అనుకోండి ఏం ఆశిస్తున్నాడు ప్రాణాయామం చేసి ఏం ఆశిస్తాడు ప్రత్యాహారంలో ఏది ఆశిస్తాడు ధారణలో ఏది ఆశిస్తాడు కాబట్టి మనసులో ఏకాగ్రత లేదనుకోండి అలాంటి వాడు ధారణను కొంతకాలం కొనసాగించిన తర్వాత ఆ ఏకాగ్రత అనేది వస్తుంది అనేటువంటి ఫలాన్ని దృష్టిలో పెట్టుకొని ధారణ కొనసాగిస్తాడు కాన్సన్ట్రేషన్ కనుక ఫలాన్ని ఊహించకుండా ఇక్కడ చేసే అవకాశం లేదు యోగం చేసిన కర్మ అంటే నేను ఈ ఆత్మా జ్ఞానం చేయగలిగాను దీనివల్ల నేను శాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగానా లేదా ఒక ఉపనిషత్తులు నాంతటా నేను తీసుకొని చదివితే నాకు అర్థం ఈ విషయాలన్నీ కూడా తాను వెరిఫై చేసుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఇవన్నీ సాధనలే కానీ ఫలితాలు కాదు అని కాబట్టి వీటికి ఫలం ఉంది ఇవన్నీ కర్మలు కర్మల యొక్క ఫలాలు కానీ భక్తి కర్మ కాదు వచ్చిన బాధ కాబట్టి ఫల రూపత్వాత్ వాటికి వేరే ఫలం ఉంది కానీ భక్తికి ఫలం లేదు అవన్నీ సాధనలు ఇది సాధనల ద్వారా ను పొందేది సాధ్యం భక్తి ప్రేమ రూపమైనటువంటి భక్తి అమృత స్వరూపమైనటువంటి భక్తి సాధనల కిందకి రాదు అది సాధ్యం కాదు కాదు సిద్ధం సిద్ధం ఏదైతే నీ హృదయంలో ఉందో అది ప్రేమ ప్రేమ తప్ప లేదు ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే ఏదైతే ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ హృదయంలో పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటున్నామో దాన్ని ప్రేమ స్వరూపంగా చూసేస్తాం ఇప్పుడు ప్రేమకి భగవంతుడికి తేడా లేదు ప్రేమకి ఆత్మకి తేడా లేదు ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియ భవతి ఈ ఆత్మ వల్లనే అందరూ నీకు ప్రియంగా ఉండాలి నీలో ప్రేమ ఉండడం వల్లనే అందరూ ప్రియంగా ఉండాలి అంతే ఇంకేలే పర్యాయ పదవిలాగా ఉంది అంతే ఇంకేలే కాబట్టి అదే ఫల రూపమైంది గనక అందరి హృదయంలో ప్రేమ ఉంది కాబట్టి ప్రేమ ఎప్పుడు సిద్ధించే ఉంది గనక ప్రేమకు ప్రేమే ఫలం నెంబర్ వన్ లేదా అవి సాధనలు ఫలం వేరుగా ఉన్నాయి కాదు ఫలమైతే ఏం జరుగుతుందో తెలుసా ఇప్పుడు కర్మ ద్వారా కర్మకాండ కానీ ఏదైనా సరే ఇప్పుడు యజ్ఞేయగాది కర్మలు చేశాడు అనుకోండి కష్టపడి అది కర్మ దానికి ఫలాన్ని ఊహిస్తూ ఉన్నాడు అది స్వర్గం కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు జ్యోతిష్ఠోమాది కర్మలు యజ్ఞాలు చేస్తాడు వాటికి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే నువ్వు కర్మ చేశావో కర్మ ఫలం ఉంది కర్మ కాలంలో జరుగుతుంది కనుక కర్మ ఫలం నీకు కాలంలో అందుతుంది కాలంలో ఏదైనా కాలంలో నశించిపోతుంది అండర్స్టాండింగ్ పాయింట్ కనుక అన్ని సాధనలకి కర్మ జ్ఞాన యోగ సాధనలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ సాధనలే గనక కార్యములు కర్మలు ఇవి కర్మలు గనక ఫలితాన్ని ఊహించి చేసేటువంటివి ఫలితాన్ని మనం ఊహిస్తూ ఉన్నాం కర్మలు చేస్తూ ఫలితాలు రావచ్చు రాకపోవచ్చు దట్ ఇస్ అ థింగ్ ఒకవేళ వచ్చినా కూడాను ఫలితం పరిమితం అయి ఉంటుంది నశించిపోతుంది కాబట్టి నిస్సిద్ధ వస్తువు గనక నశించేది కాదు అందువల్ల అధికతర ఫల సెకండ్ రీజన్ కాబట్టి ఎందుకని ఇది నీకు భక్తికి కావాల్సిన యోగ్యత నీ దగ్గరే ఉంది నంబర్ వన్ అందువల్ల అధిక తరా అది నశించేటువంటిది కాదు అధికతరా దానికోసం మరొక దాని మీద నువ్వు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు ఇదిగో నేను హోమం చేస్తూ ఉన్నా నాకు సమిధులు కావాలి నువ్వు మార్కెట్కి వెళ్ళాలి నేను భగవంతుని భక్తి చేస్తున్నా ప్రేమ కావాలి ఎక్కడికి వెళ్తావని అడుగుతున్నా నేను ఎక్కడికి వెళతావు నీ దగ్గరే ఉంది ప్రేమ ఇంకొక దగ్గర నుంచి ప్రేమ కోలు కోరేవనుకో అది ప్రేమ కాదు అదేదో అయ్యి ఉంటుంది ప్రేమ మాత్రం నీ దగ్గరే ఉంది రెండో చోట నుంచి వచ్చేందుకు అవకాశం లేదు అందుకనే నేను చెప్పేది నీ దగ్గర ఉన్నటువంటి ప్రేమని విస్మరించి మరొక చోట నుంచి అది వ్యక్తి కావచ్చు విషయం కావచ్చు సన్నివేశం కావచ్చు ఇంకొక చోట నుంచి రావాలని ఎప్పుడైతే మనం ఊహిస్తామో అక్కడే గుండెలు పగులుతూ ఉన్నాయి ఎందుకని వస్తువు ఒక చోట ఉంది మనం ఆశించేది మరొక చోట ఉంది కాబట్టి నీకు కావలసినటువంటి ప్రేమ ఏదో పరమ ప్రేమ రూపం పూర్ణ ప్రేమ స్వరూపం నీలోనే ఉంది గనక అర్హత నీలోనే ఉంది ఫలం కూడా నియందే ఉంది కాబట్టి అది సిద్ధ వస్తు అమృతం మృతం న విద్యతే యస్య అది నశించడం అంటూ లేదు ఎప్పుడూ ఉంది ఎప్పుడూ ఉంది గనక సిద్ధ వస్తువు కర్మ ఫలమైతే నశించిపోతుంది సిద్ధ వస్తువు గనక నశించే అవకాశం లేదు కాబట్టి ఏదైతే భక్తి ఫలస్వరూపంగా తెలుస్తూ ఉందో ఫల రూపత్వాత్ ఫల రూపంగా తెలుస్తూ బాగా అర్థం చేసుకోండి భక్తి అనేది ఫలం కాదు ఇట్ ఈస్ నాట్ ద ఫ్రూట్ ఫల రూపం ఫలస్వరూపం దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద ఫ్రూట్ అండర్స్టాండ్ కాబట్టి ఫలం కాదది ఫలస్వరూపం ఫలమైతే నశించిపోదు స్వరూపం నశించే ప్రశ్నే లేదు కనుక ఏ ప్రేమైతే ఉందో ఫల రూపత్వాత్ ఇది ఫలమైతే నశించిపోతుంది కానీ కర్మ ఫలం కాదు ఎప్పుడు ఉండేటువంటిది గనక సిద్ధ వస్తువు గనక ఒక విధంగా చెప్పాలంటే దాన్ని గుర్తించడం ఎంతే ఇక్కడ ప్రేమను గుర్తించడమే నా హృదయంలో ఉన్నదంతా కూడా పరమ ప్రేమ ఉత్ష్టమైన ప్రేమ అనేటువంటి సత్యాన్ని రికగ్నైజ్ చేయడమే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడైతే అది నువ్వు గుర్తించేసావో ప్రేమ ఒకటేనా రెండా అనసలే ప్రేమ ఒకటేనా రెండా రెండా ద్వైతం నవిద్యతే అమృత స్వరూపం కదూ అందువల్ల దైత నైవీద్యత రెండో వస్తువు లేదు కనుక ఆత్మ రెండు కాదు ప్రేమ కూడా రెండు కాదు నీ స్వరూపమే ప్రేమ మరి ఆత్మ ఎవరు ప్రేమే ఇప్పుడు ఎందరుంటారు ఇద్దరు లోపల లోపల ఎంతమంది ఉంటారు ఇద్దర ఒకరే ఏంటో తెలుసా ప్రేమే ఏ పేరుతో పిలుస్తావు ఆత్మన్నా అను ఈశ్వర ఈశ్వర పరమేశ్వరుడు అని పిలిచేదే ఎస్ వైనాట్ హృత్పురీకం విరజం విశుద్ధం నీ హృదయ పద్మంలో ఏదై నీ హృదయ పద్మంలో ఏదైతే దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉందో అది ఆత్మ సరేనా అది ఉంటే ఈ దేహేంద్రియ బలోబుద్ధులు పనిచేస్తూ ఉన్నాయి లేకపోతే పనిచేసే అవకాశం లేదు ఓకే నీ హృదయంలో ఏముంది భగవద్గీత ఏం చెప్తుంది ఈశ్వర సర్వభూతానా హృదేశర పరమేశ్వర సర్వభూతానా సర్వప్రాణినాం హృద్శే హృదయ దేశే తి నీ హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు నీ హృదయంలో ఆత్మే ఉంది రెండవది లేదు ఇప్పుడు ఆత్మ ఒకవైపు పరమేశ్వరుడు ఒకవైపు ఉండరా చెప్పండి అదే గనకైతే ఆత్మ ఆత్మ కాదు పరమేశ్వరుడు పరమేశ్వరుడు కాదు అది హోయ్ ఎందుకని రెండు చైతన్యాల్లో కూడా లేదు ఇప్పుడు చైతన్యం ఒక్కటే గాని రెండు ఉండేందుకు అవకాశం లేదు ఇది ఒక వేదాంతమే కాదు సైన్స్ కూడా అంగీకరించదు రెండు చైతన్యాలని కాన్షియస్నెస్ ఈజ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఫ్లోరల్ Only in the singular. Consciousness is the singular of which the plural is unknown. సర్ ఆర్థర్ ఎ డింగ్ మోడర్న్ ఫిజిసిస్ట్ కనుక చైతన్యం అనేది ఒక్కటే గానీ రెండు ఉండేందుకు అవకాశం లేదు ఏకమైనటువంటి చైతన్యానికి రెండో వస్తువు తెలిసేందుకు అవకాశం లేదు కాబట్టి నీ హృదయంలో గనక ఈశ్వరుడు ఉంటే ఈశ్వరుడే ఉన్నాడు అంతే స్వామిజీ అహమస్మి అయితే నువ్వే ఉన్నావు ఒక కుర్చీలో ఇద్దరు ఒకే సమయంలో కూర్చోలేరు సార్ నేను కుర్చీలో కూర్చున్నాను ఇది ఈ ప్రదేశంలో నేనున్నాను నేను దిగిన తర్వాత కావాలంటే ఎవరు లేరు కనుక మీరు కూర్చొని మీతోనే మీరు మాట్లాడుకోవచ్చు నేనే వాళ్ళు ఉండరు కనుక సరే నేను మీరు ఒకే సమయంలో ఈ సమయంలోనే ఇదే స్థలంలో మీరు నేను కూర్చొనే అవకాశం లేనే లేదు అండర్స్టాండ్ కాబట్టి మీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడా ఇంక ఈశ్వరుడే ఉన్నాడు మళ్ళీ నువ్వేంటి మరి నేను స్వామిజీ ఈశ్వరుడుగా ఉన్నావు లేదు స్వామిజీ నేనే ఉన్నాను ఉన్నావు నువ్వే నేను కాదడా లేదు కదా ఎలా ఉన్నావు నువ్వే ఈశ్వరుడుగా ఉన్నావు అయమాత్మ బ్రహ్మ ఓ అంతే అంతేగాని రెండు వస్తువులు ఉండడానికి మాత్రం అవకాశం లేదు నువ్వు ఉన్నావా ఈశ్వరుడు లేడు ఈశ్వరుడు ఉన్నాడా నువ్వు లేవు ఉన్నది నేనే జ్ఞానం ఉన్నది ఈశ్వరుడే భక్తి వేర్ ఈస్ ద డిఫరెన్స్ భక్తికి జ్ఞానానికి తేడా ఏది చెప్పండి ఉన్నది నేనే అనుకున్నాను అది జ్ఞానం ఈశ్వరుడే ఉన్నాడు నేను కూడా లేను భక్తి అందువల్ల శరణాగతి త్వమే శరణమ్మ అర్థమవుతుంది కాబట్టి నేను ఎక్కడున్నా నేను లేనే లేనే ఉన్నది ఈశ్వరుడే నాహం కర్త భక్తిలో తోడు ఉందో నేను కాదు చేసేది భక్తి నాహం కర్త ఎందుకని ఈశ్వరుడే కదా ఉండేది ఆ ప్రేమే ప్రేమని ప్రేమించుకుంటూ పోతుంది అండర్స్టాండ్ ప్రేమ్ డివర్స్ లవ్ ప్రేమ ప్రేమను ప్రేమించుకుంటూ పోతుంది అర్థం చేసుకోండి ఎందుకని ఆయనే ఉన్నాడు నాహం కర్త హరిహి కర్త తత్ పూజ కర్మచాకిలం ఇప్పుడు చేసే ప్రతి పని కూడాను ప్రేమస్వరూపంగా ఉంటుంది అఖిలం కర్మ పూజ ఏంటి ఆ పూజ పూజాదిశ అనురాగ ఇది పారాశర్య ఏంట పూజ అశ్విన్ పరమేశ్వరే భగవంతుని ఎందుకు పరిపూర్ణమైనటువంటి ప్రేమను కలిగి ఉండడమే పూజా పూజా ప్లీజ్ కనుక ఫల రూపత్వాత్ నువ్వు ఆయన లేడు ఆయన ఉంటే లేవు అదే నిన్న మనం చూచినప్పుడు యథాక్షీరేచ ధావల్యం అన్నది రాధ దాట్స్ ద బ్యూటీ యదాక్షిరేచ ధావల్యం అంటే పాలల్లో తెల్లదనం ఎట్లాగైతే ఉందో కృష్ణుడు నాలో అట్లా ఉన్నాడు ఎక్కడ నాకు దూరం అయ్యాడని ఇప్పుడు పాలు వేరుగా తెల్లదనం వేరుగా ఉంది ఎక్కడ లేదు ఆ తెల్లగా ఉండేది ఏంటండి పాలు ఆ పాలు ఎట్లున్నాయండి తెల్లగా ఉన్నాయి ఎక్కడ వేరు చేస్తావు చెప్పు ఆ రండి కాబట్టి ఆత్మని పరమాత్మని వేరు చేయడానికి అవకాశమే లేదు జీవో బ్రహ్మైవ నా అట్లాగే జీవుణ్ణి ఈశ్వరుణ్ణి వేరు చేయడానికి अवकाश ले प्लीज का बट्टी फल रूपत्वा चूँ बोत भक्ति भक्ति गन अर्थ प्रेम स्वरूप फल रूपत्वा तन स्वयं तूपमय साध्यम अदे एनकनी सिद्धम गनक अद्वे विषय बर्थंस अदे साधना అదే సాధ్యం ఎందుకని అది సిద్ధ వస్తుతావి ఏవైతే ఉన్నాయో కర్మ జ్ఞాన యోగేతర ప్లీజ్ అధికతర్ర ఇంత ముందు ఇచ్చినటువంటిది ఫల అనేది ఒక రీజన్ కర్మ కన్నా యోగం కన్నా జ్ఞానం కన్నా భక్తి ఎట్లా ఉత్తమమైంది ఉత్కృష్టమైంది అనడానికి ఫలరూపత్వాత అదే సాధన అదే సాధ్యం ఎందుకని అది సిద్ధం కనుక క్లియర్ అది ఒక రీజన్ రెండవది ఏంటో తెలుసా ఆ సాధనల్లో అది వివేకం కావచ్చు కర్మ కావచ్చు యోగం కావచ్చు ఆ సాధనల్లో నీకు నువ్వు దూరం అయిపోయే అవకాశం ఉంది ఇక్కడ లేదు నీకు నువ్వు దూరం కావడం అంటే సత్యానికి దూరం అయిపోవడం సత్యానికి దూరం కావడం ప్రేమకు దూరం అయిపోవడం ప్రేమకు దూరం కావడం అంటే పరమేశ్వరుడు దూరం అయిపోవడం ఈశ్వరుడికి దూరం అయిపోవడం ఎట్లా ఈశ్వర అభిమాన ఈశ్వరస్ అపి అభిమానద్వేషత్వాత్ దైన్యత్వాత్ అయిపోయింది ఎందుకు నేను నాకు దూరం అవుతాను స్వామీజీ ఒక్కటే ఇప్పుడు జ్ఞానమార్గం వివేకం అనుకోండి ఆత్మనాత్మ వివేకంగా ఏదో నాలుగు పుస్తకాలు చదువుతాడు కొన్ని ఉపనిషత్తులు చదువుతాడు భగవద్గీతను ఏదో చదువుతాడు అర్థం చేసుకున్నంతవరకు ఒక దశలో అనిపిస్తుంది నాకు చాలా తెలుసు నాకు చాలా తెలిసిపోయింది అనుకుంటాడు ఇక చేతికి నాలుగు కడియాలు ఉన్న ప్రతిరోజు ఒక ఉంగరం సరైన మెడలో ఒక పులిగోరు ఇవన్నీ తయారైపోతాయి ఎందుకని పండితుండే కదా జ్ఞానం ఉంది కదా నా దగ్గర లేకపోతే పది మంది ఎందుకు కూర్చొని వింటారు అర్థమైంది ఈ అహంకారం అక్కడ కలిగే అవకాశం ఉంది కదిలే అవకాశం ఉంది ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ ప్రేమతత్వం అర్థం కాకపోతే అక్కడి నుంచి ఉత్పన్నమయ్యేది అహంకారం తప్ప రెండవది కానీ కాదు బాగా అర్థం చేసుకోండి ఏ విషయాలైనా సరే కాబట్టి ఫలరూపత్వాత ఒక కారణమైతే అహంకార అనుత్పత్తి అహంకారమే ఉత్పన్నం కాకుండా ఉండాలి చాలా ఇంపార్టెంట్ ఇది అహం అనేది ఇక్కడ ప్రత్యేకంగా వచ్చిందే అయిపోయింది ఇంకేమి జ్ఞానం అహమే నాశబాజీ అహం అహంత అహంస్వరూపం నీకు తెలియాలంటే ఈ అహంకారం నశించిపోవాలి మరొక మార్గం లేనేలేదు కాబట్టి అహంకారి పరిమితంగా ఉంటాడు తనలో ఉండేటువంటి ఒక ప్రత్యేక లక్షణాన్ని చూస్తాడు ఇవి ఇతరులలో లేవని కూడా అభిప్రాయపడతాడు అప్పుడే అహంకారం వస్తుంది లేకపోతే రాదు ఏవైతే నాలో ఉన్నాయో ఇతరులలో లేవు అది అహంకారం ఒక రసలరు ఉన్నాడు నడుస్తాడు చూడండి మనలా నడవడు ఎందుకని ఎవరు వచ్చినా కొట్టగలను వీళ్ళలో అర్థమవుతుంది ఎవరు నన్ను జయించలేరు వీడల్లో అని అనుకుంటుంటాడు అందువల్ల ఇట్లా ఛాతి పెట్టుకొని నడుస్తాడు మనం నడవం అట్లా మనకు అవసరం కూడా లేదు ఎందుకంటే ఒకరు అవసరం లేదు వాళ్ళ దగ్గర దెబ్బ తేడాల్సిన అవసరం అర్థమవుతుంది ఎక్కడ మనిషిలో ఏది కనిపించినా ముందు కదిలేదేమిటంటే అహంకారం అహంకారం కదులుతుంది అహంకారం నిండి నిన్ను నీకు దూరం చేస్తుంది ఇది కర్మలో ఉంది ఇంత పెద్ద కర్మ నేను ఎవరు చేయలేరండి యోగంలో ఉంది అర్థమవుతుంది యోగం దేనికి నీకు ఆరోగ్యం కోసం కదా కాదా ఇంకా యోగానికి ఏమన్నా మరొక ఫలితం ఏదైనా ఉందేమో నాకు తెలిసినంత వరకు యోగాన దర్శనం నేను మొత్తం చదివాను ఎప్పుడు రోజు చదివాను నాకు ఎక్కడ ఏం కనిపించాల కేవలం ఆరోగ్యానికి సంబంధించిన విషయం తప్ప అంతకు జ్ఞాన మార్గం మీద అభిలాష ఉండేవాడికి పెద్ద యోగం పెద్దగా ఆకర్షించదు ఆకర్షించే అవకాశం కూడా లేదు కానీ మూడు గంటలు ప్రాణాయామం చేస్తాడు ఐదు గంటలు ఒకే ఆసనం మీద ఉంటాడు ఎవరు అడిగారు నేను ఈ ప్రదర్శనలు ఈ సర్కస్ ఏంటని వాట్ ఈస్ దిస్ సర్కస్ జమినీ సర్కస్ అది ఏమి సర్కస్ ఇది ఎవరికోసం ఇదంతా అది అహంకార ప్రదర్శన భక్తుల్లో ఉన్నదే భక్తుల్లో ఉన్నదే ఒక త్యాగరాజస్వామిలో నువ్వు చూడగలవా ఒక భద్రాచల రామదాసులో నువ్వు చూడగలవా ఒక మీరాబాయిలో నువ్వు చూడగలవా ఒక తుక్కారాములో నువ్వు చూడగలవా చూడలేవు ఎందుకని అహంకారం ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు సార్ కాబట్టి కర్మ నేను కర్మ చేయగలిగాను అహంకారం వస్తుంది యోగం నేను నా యోగం చేసేవాడు ఎవడూ లేడు వస్తుంది నేను ఇంతసేపు నిలబెట్టగలడు కుంభకం యోగం కర్మ వివేకం ఈ యోగం వీటన్నిటిలో అహంకారము అభిమానము చోటు చేసుకునే అవకాశం ఉంది అభిమాన అభిమానస్తే జ్ఞాన ప్రతిబంధకత్వాత్ సాకల్యన తమ శాస్త్రం అభిమానం ఏదైతే ఉందో అది జ్ఞాన ప్రతిబంధకత్వాత్ జ్ఞానానికి ప్రతిబంధకం ఎవడైనా పొందుతాడేమో కానీ భగవంతుణ్ణి అహంకారి పొందే ప్రశ్నే లేదు వాడి జీవితంలో భగవంతుడికి సంబంధమే లేదు ఎంతైనా దాంట్లో ఈత కొట్టని ఎన్ని పుస్తకాలు వేసుకుని ఉన్నా చదవని వాడికి ఎక్కనే ఎందుకని నువ్వు రావద్దు లోపలికనే అడ్డు గోడ అహంకారం అంతే ఎక్కలేదు ఇది ఒక అడ్డుపడిపోవాలి కాబట్టి అహంకారం వాటిల్లో ఉండే అవకాశం ఉంది ప్రే ప్రేమలో ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ప్రేమ సర్వాంతరేమే కదా ఇప్పుడు అమృత స్వరూపం ఈ ఫలరూపమైనటువంటి ప్రేమలో అహంకారం ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తుంది నాకు అర్థం కావడం లేదు పుట్టుకొని వచ్చే అవకాశమే లేదు అభిమానం పుట్టుకొచ్చే అవకాశమే లేదు అందువల్ల ఈశ్వర శాపి ఒక మెట్టు దిగి భక్తుడు భగవంతుడు భక్తి ఆలోచనను చేసినా అంటే ఈ స్థాయిలో ఆలోచన కూడా రావడానికి లేదు ఉన్నదంతా ప్రేమే ఒక్క మెట్టు కిందకి దిగి ఈ త్రిపుటిని చూచినా భక్తుడు భక్తి చేసేవాడు భగవంతుడు ఆయన భక్తికి గమ్యము ఆయన చేసేటువంటిది భక్తి ఈ మూడు విషయాల్లో చూసినప్పటికి కూడాను ఎక్కడ నువ్వు చూసినా ప్రేమే ఉంది ఈశ్వరీ ఈశ్వరస్యా అపి ఈశ్వరుడు కూడా అభిమాన ద్వేషత్వా ఈ అభిమానాన్ని అహంకారాన్ని భగవంతుడు కూడా అంగీకరించాడు ప్లీజ్ ఆయనకు కూడా ద్వేషం నటిది చూడండి తమాషా ద్వేషం అంటే రాగద్వేషాలని కాదు అర్థం ఇష్టం లేదు అయిష్టమైన విషయం ఎందుకు అయిష్టమైన విషయం జ్ఞానానికి ప్రతిబంధకం అయిపోతుంది దాన్ని ఈశ్వరుడు మాత్రం ఎట్లా అంగీకరిస్తాడు ఈశ్వరుడు అంగీకరించడు అభిమాన ద్వేషత్వా ఎవరి మీద ప్రియం దైన్య ప్రియత్వాశ్చ అది ఎవరైతే అణుకోవ కలిగి ఉంటారో వినయం కలిగి ఉంటారో దీనభావంతో ఉంటారు దాసభావంతో ఉంటారో వాళ్ళ మీదనే ప్రియం ఈశ్వరుడికి కూడా అపి ఈశ్వరీ అభిమాన ద్వేషత్వా కాబట్టి ఎవరైతే అనుకోవతూ ఉంటారో నమ్రత కలిగి ఉంటారో ప్రేమ ఉంటారో అటువంటి వాళ్ళనే ఈశ్వరుడు కూడా ప్రేమిస్తాడు గాని అభిమానం ఉండేటువంటి వాళ్ళని ప్రేమించే అవకాశమే లేదు గనక కర్మలో గాని వివేకంలో గాని యోగంలో గాని ఎక్కడా అహంకారం స్ఫురించే అవకాశం ఉంది అభిమానం తలెత్తే అవకాశం ఉంది ఈ అహంకార అభిమానాలు ఎక్కడైతే ఉంటాయో అటువంటి చోట భగవంతునికి కనుగ్రహం పడే అవకాశం లేదు గనక అసలు భగవంతునికి అనుగ్రహం పడకపోతే ఈ అద్వైత వాసనే రాదు గనక ఈశ్వరానుగ్రహాత్ ఏవాంసాం అద్వైత వాసన దత్తాత్రేయుడు అవధృత గీత అసలు భగవంతునికి అనుగ్రహమే గనక లేకపోతే అద్వైత భావన వాడిలో అంకురించే అవకాశం లేదు ఒకవేళ గురువు చెప్పినా కూడాను వాడు ఏదో ఆకాశాన్ని చూస్తూ ఉంటాడే కానీ వాడికి అర్థం కాదు కారణం ఏంటి లేదు ఈశ్వరానుగ్రహం లేదు ఈశ్వరానుగ్రహం కలగడానికే జపం చేసినా ధ్యానం చేసినా పూజ చేసినా ఇవన్నీ అలౌకి కర్మలన్నీ మనం చూసాను చూసారా దయ ఫలితం దయ ఆ దయ కోసం మనం ఇవన్నీ కూడా చేస్తాం అది చేసిన తర్వాత దానివల్ల కూడా అద్వైత జ్ఞానం రాదు అద్వైత వాసన పుంసాం అద్వైత వాసన అద్వైత భావన అది కావాలి అనేటువంటి ఒక భావన ఒక ఆసక్తి ఏర్పడుతుంది ఆ తరువాత ఆ మార్గంలో మనం చేరిస్తూ ఉంటే ఎక్కడో గురు ఎంటర్ అవుతాడు గురువు ఎంటర్ అయ్యాడంటే అయిపోతుంది ఇంకేం లేదు మనకు గనక శ్రద్ద ఉంటే కనుక ఈశ్వరీ అభిమాన ద్వేషత్వాత్ దైన్యత్వా చిన్న స్టేషన్ ఎక్కడో అర్జునుడు ఒక్కసారి ఒక అరణ్యో పోతూ ఉన్నాడు అంటే అక్కడెవరో కనపడ్డారు ఆ ముసలాయన్ కూర్చొని ఉన్నాడు భీముడు కూడా కనపడ్డాడు మీకు తెలుస్తుంది అర్జునుడి ఇది పోసే మీకు తెలియకపోయిండొచ్చు అర్జునుడు కూడా కనపడ్డాడు ఒక ముసలాయన కొంతసేపు అక్కడ నడిచి వస్తూ వస్తూ అర్జునుడు అక్కడ విశ్రాంతి తీసుకుంటే ఆయనతో కొద్దిసేపు మాట్లాడాడు ఎందుకంటే చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు రూపం ఉంది కానీ బాగా మాట్లాడుతూ ఆయన రామభక్తుడు ఇంకా అర్జునుడు విషయాన్ని నేను మీకు చెప్పనవసరం లేదు కృష్ణ భక్తుడు ఈయన కృష్ణుడు గురించి ఆయన రాముని గురించి ఆయనకు రాముని గురించి ఈయన కృష్ణుడు గురించి ఈయన కృష్ణుడు గురించి ఆయన రాముడి గురించి మళ్ళీ ఆయన రాముడు గురించి కృష్ణుడు జరుగుతా ఉంది వ్యవహారం ఇద్దరు మధ్య కొంతసేపు నడిచింది అప్పుడు ఆ ముసలాయన ఒక మాట అన్నాడు ఏదేమైనా ఎన్ని అవతారాలు వచ్చినా రామావతారంతో సాటి లేదు రాత్రి చూశాం కదా రాముడే శ్రేష్ఠుడు రాముడే సర్వం అన్నాడు అర్జునుడు ఊరుకుంటాడా ఏనన్నాడు ఇంతవరకు బానే మాట్లాడారు మీరు నేను కూడా అద్వైత సంప్రదాయానికి చెందినవాడిని భగవద్గీత విన్నాను అద్వైతామృత వర్షణీయం గదా అదొక విచిత్రం పర్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణముని అద్వైత అమృతాన్ని వర్షింపజేసేది భగవద్గీత అది నచ్చని వాళ్ళులా దాన్ని ఎట్లా చేస్తారు తెలుసా పురాణ మునినా మధ్య మహాభారతం ఆ మృత వర్షిణీ మీ దుంప సంగీతం ఎందుకు వచ్చిందే సాహిత్యాన్ని కూలీ చేయడానికి సంగీతం వచ్చింద బాబు వాళ్ళకి ఎందుకంటే అద్వైతం ఇష్టం లేదు కానీ అక్కడ ఉండేది అద్వైతామృత వర్షిణి ఒకవేళ ఆ తీసేశాడు అనుకోండి చెడిపో అసలు మీటరే దెబ్బతింటుంది చందస్సే ఆ దీయడానికి లేదు వ్రాసిందే మధుసూదన సరస్వతి భగవద్గీతలో మీరు ధ్యాన శ్లోకాలు ఉన్నాయే అవి రచించింది మధుసూదన సరస్వతి మన చెప్పాను కదా ఆయన మరి ఇప్పుడు ఆ పలకడం ఇష్టం లేదు అందుకని ఆ అనేసి రాగం తీసి ద్వైతామృత వర్షిణి అయితే దగ్గర పెట్టుకో ఎవరికి కావాలి భగవద్గీత అర్థమవుతుంది ఇప్పుడు ఇవి ఉంటాయి ఒక దశలో కాబట్టి దీన్ని హీరో వర్షిప్ మనం అర్జునుడు ఇంకోవరిని యాక్సెప్ట్ చేయడు కదా ఆయన మరీ పొంగేస్తాడు రాముడిని ఇంకెవరు లాభమే లేదు రాముడు తప్పని అప్పుడు అన్నాడు అట్లా అనబాకండి ఏమిటనేది రాముడే రాముడి తర్వాత ఎవరైనా అంటే మీతో అవతారాలు అన్ని అవతారాలు రాముడు తర్వాతే లక్ష్మణుడు మన అర్జునుడు ఒప్పుకోవాల చూడండి రాముడు ధర్మావతార మూర్తి నేను కాదనడం కానీ పదహారు కళలతో ఆవిర్భవించిన జరుడు షోడశ కళా ప్రపూర్ణుడు కృష్ణుడు ఒకడే అందుకని రామావతారం పూర్ణావతారం అని ఎవరు చెప్పలేదు ధర్మావతారం అన్నారు పూర్ణావతారం అందువల్ల కృష్ణస్థు భగవాన్ స్వయం అన్నది భాగవతం సాక్షాత్తు భగవంతుడు కృష్ణుడేనని రామస్థు భగవాన్ స్వయమని నేను ఎక్కడ వినలేదు అని ఈయన ఆయన రాముడు ఎక్కువ ఈయన కృష్ణుడు ఆయన రాముడు ఎక్కువ ఈయన కృష్ణుడు ఎక్కువ చాలా తీవ్రమైపోయింది ఏంట ఎవరనుకుంటాడు అవునన్నాడు నువ్వు ఎవరైనా రావచ్చు నా కృష్ణుడు తర్వాతే అర్జునుడు నేనెవరా అన్నాడు ఇంతకాలం ఊరుకున్నా ఎందుకని మీ అన్న మా అన్న ఎవరైనా నువ్వు హనుమంతురాయ నేను చూపెట్టాడు రూపం సముద్రాన్ని అవలీలగా దాటేటువంటి వాడిని రాముడు అంటే ఏమిటో డైరెక్ట్గా నాకు తెలుసు నీకేం తెలుసు ఇది ఎప్పుడు జరిగిన విషయం ఇది రాముడు ఇప్పుడు జరిగిన విషయం ఈరోజు నీకేం తెలుసు అని మాట్లాడుతా ఉన్నావు నాకు తెలుసు రాముడి గురించి తెలుసు కృష్ణుడి గురించి తెలుసు ఇలా పెరిగిపోయి కొంతసేపు ఇటువంటివన్నీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఇట్లాంటి అర్థం కావడానికి వాళ్ళిద్దరి మధ్య అంత పేచీ జరిగి ఉంటుంది అని కూడా నేను ఊహించలేను అర్థమైందే అదే పురాణం అంటేనే అది పురా అపి నవం ఇది పురాణం అది పురాతనమైందైనప్పటికి కూడాను ఫ్రెష్ గా కనపడుతుంది ఈ రోజుకు సరిపోయేటట్టుగా అందువల్ల పురాణం అంటే పురాణం అంటే మన వాళ్ళకి అర్థం కాదు పుక్కిడి పురాణం అండి పనికిరాంది అని వాళ్ళ ఉద్దేశం కాదు పురా అప్ప కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడింది కూడాను నవా నిత్య నూతనంగా ఉండేటది పురాణం అది పురాణానికి అర్థం ఓకే ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఇద్దరు పోనేటట్లేరు అయ్యా నువ్వు పెద్దవాడివి హనుమంతుడివి నాకు తెలియదు ఇప్పుడే తెలిసింది మా కూడా చెప్పాడు భీముడు కూడా నేను ఎక్కడో చూశాడ కదా తోకెత్తమంటే ఎత్తలేదట సరే అది వేరే విషయం పార్తాన నేను ఇప్పుడు ఏంటో విషయం ఏం లేదు నా దగ్గర నువ్వు ఒప్పుకొని తీరాలి రాముడు అని కుదరదు సార్ అది తప్ప ఇంకేమైనా ఒప్పుకుంటాను నేను నన్ను చివర్ దోమను ఒప్పుకుంటా కానీ కృష్ణుడు అంటే మాత్రం ఇంకా రెండవది లేదు వీళ్ళిద్దరు పోటీ వచ్చేసి పోటీ వచ్చిన తర్వాత అదేదో తేల్చేస్తాం ఇక్కడే అన్నారు ఎట్లా తేలుస్తాం అన్నట్టు కానీ ఏదో పందిం పెట్టుకుంటాం ఏం పందాం నువ్వు నీ నీ కృష్ణుడు గారికి ఒక గొప్పవాడైతే అప్పుడు అన్ని బాణాలు వేశావు కదా ఒక్కసారి ఆ బాణాలన్నిటిని ప్రయోగం చేసి సరేనా ఒక నెచ్చంలాగా తయారు చేయి లేదా ఒక వంతెనలాగా తయారు ఇటు ల్యాడర్ లాగా వచ్చేటట్టుగా అటు వంతెనలాగా తయారు చేయి నేను కూల్చేస్తాను నేను కానీ కూల్చేసానంటే రాముడు గొప్పవాడు కూల్చలేకపోతే కృష్ణుడే గొప్పవాడు అని ప్రారంభం చేయబోయే మళ్ళీ ఒకవేళ ఎవరైనా ఓడిపోతే ఏం చేయాలి అని అడిగాడు హనుమంతుడు చాలా ఉద్రేకంగా ఉండడు ఓడిపోవడమే జరిగితే అగ్ని ప్రవేశమే చూడుతామ అగ్నిలో ప్రవేశిస్తాం అంతే ఎవరు ఓడిపోతే వాడు అగ్ని అప్పుడే అక్కడే అగ్ని పిలుచుకొని దాంట్లో ఎంటర్ అయిపోవాల ఇంకా ఆయన తగ్గితే బాగుంటుంది హనుమంతుడు ఆంజనేయ స్వామి హనుమంజ్జీ ఖమాన్ రాముడి కోసం నా దేహం ఉండేది పోయినా పర్వాలేదు కమనాన్న ఇప్పుడు ఆయన పోయి అంత సర్దుకొని సూట్ కేసులో నుంచి అవన్నీ తీసి మళ్ళీ ఆ ధనుర్బాణాలు తీసి ఇప్పుడు ప్రయోగం చేయాల తీస్తూ ఉంటే ఎందుకు వచ్చినా కర్మ ఈ ముసలాయిన్ కనపడకపోయినా బాగుండేది ఏదో అటు పోయినా పోయిండేది ఆ రూట్లో ఈ రూట్లో ఎందుకు వచ్చాను ట్రాఫిక్ జాము అటు పోయించా పోయి ఉండేది ఎందుకు వచ్చిన కర్మ ఇది ఈ ముసలాయన్తో ఎట్లా భయ ఇప్పుడు ఇంకా ఒప్పుకున్నాము వెనకపోతే మళ్ళీ ఇంతగా మాట్లాడాను గనక ఇప్పుడు గనక నేను వెనకపోయాను అనుకో ఏమైపోతుంది కృష్ణ వీక్ అయిపోతాడు అని కృష్ణ నువ్వు ఉన్నప్పుడు నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్సే లేవు నువ్వు లేకపోయేటప్పటికి అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయాయి నాకు జీవితంలో ఏమిటో కర్మ ఆయనేమిటి తొయకపోవడం ఏమిటి సంజీ సంజీవిని తీసుకొని రమ్మని రాముడు చెప్తే ఆ వాటిలో సంజీవిని ఏదో అర్థం కాకుండా పర్వతాన్నే ఎత్తుకొని వచ్చినాడు కదా ఏం చేస్తాను నేనేసే బాణాలేంటి ఒకవేళ దుర్యోధనుడు కోల్చలేకపోవచ్చు అర్థం ఉంది హనుమంతుడు కోల్చలేకపోవడం ఏంటి అతిబలవంత హనుమంత కదా అని అనుకుంటూ అవి తీసుకుంటూ కృష్ణుడికి దనం పెడతా ఉన్నాడు కృష్ణ కృష్ణ నువ్వే నన్ను రక్షించాలా త్వమేవ శరణమ్మమా త్వమేవ శరణమ్మమా ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది ఆయన అప్పుడు బోధించిన భగవద్గీత అనేదా శరణం నాస్తి తమేవ శరణమ్మ సర్వభావేనా సర్వాత్మనా అని అనుకుంటు తీసుకొని వచ్చి కృష్ణుడికి దండం పెట్టుకుంటూ ఎట్లా ఉంటుందోనని ఈయన అన్నాడు కానివే కానీ వేయి తేలిపోద్దు ఇప్పుడు నాకు తొందరగా బయటపడాల రాముడి విషయం అంటే చిన్న విషయం ఈయన ఇంకా ఎమోషనల్ సరే తీసుకొని కృష్ణ కృష్ణ కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవా అంటూ వేసేది అంటే అట్లా ఒకదాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి వేసుకుంటూ వచ్చాడు ఈ వైపు నుంచి వేసుకుంటూ వచ్చాడు రెండు స్తంభాల తయారైపోయినాయి వాటి మీద మధ్యలో బాణాలతో నింపేశాడు పందిరిలాగా తయారైంది దూరంగా వచ్చి దండం పెట్టాడు అయిపోయిందా ఇంకేమన్నా ఉందా అన్నాడు ఆంజనేసం ఏం లేదన్నాడు చూడు అని తోక తీసుకొని అట్లా అన్నాడు దల్ల ఏం కదల్ల స్ట్రాంగ్ మళ్ళీ తీసుకొని తోక ఇంకా గిట్టి కొట్టాడు అస్సలేం కదల్ల తీరా దగ్గరికి వెళ్ళాడు ఏమిటి రైజని అలా ఒక చేయి పట్టుకొని ఊపాడు ఏమాత్రం చరణం లేదు రెండు చేతులు పట్టుకొని ఊపాడు చలణం లేదు ఎంత ఊపాలంత ఊపాడు చరణం లేదు ఏగిరి ఆ పైదాన్ని పట్టుకొని ఎట్లాగైనా దాన్ని విరిచేసేయాలని ప్రయత్నం చేశాడు సాధ్యం కాలేదు దిగాడు కిందకి ఇప్పుడు మనసులు అనుకుంటాడు రామ పరిస్థితి మారినట్టుగా ఉంది నువ్వు ఆ రోజుల్లో నాకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉండేవాడు నేను అన్నాను కూడా యథా రాఘవ నిర్ముక్త శరహ రామ బాణంలాగా పోతానన్నాను ఏది లంకకి రేపు మళ్లీ మీకు సుందరకాండ వచ్చినప్పుడు అర్థం అవుతుంది కాబట్టి నీ శక్తితోనే నేను పనిచేస్తాను ఈ రోజు నువ్వు నా వైపు లేకుండా ఆ వైపు పోయినావు లేకపోతే ఇంత శక్తి ఎట్లా వస్తుంది అందరూ పార్టీలు మార్చడం విన్నాను కాని నువ్వు కూడా మారుస్తావని నాకు ఇప్పుడే తెలుసు కాబట్టి కలియుగంలో ఏదైనా ముసలాయన అయిపోయినా ఆయన అయితే వెరీ ఆ వైపు అని అనుకుంటూ వచ్చి ఇంకా ఓడిపోయాడు ఏం చేయాలి ఇప్పుడు చిదుగులు వేసుకుని అగ్ని తయారు చేస్తూ ఉన్నాడు పాపం అర్జునుడికి అయితే అటు ఏడుపుగా ఉంది ఇటు ఏడుపుగా ఉంది అటు చూస్తేనేమో కృష్ణుడు ఎక్కడ బలహీనం ఇటు చూస్తేనేమో ఇంత మహాత్ముడు ఎవరి దర్శనం కోసం అయితే భక్తులు నిరీక్షిస్తూ ఉంటారు హనుమాన్ చాలీసారాయణం చేస్తూ ఉంటారు అటువంటి వాడి యొక్క మరణానికి నేను కారణం కర్మ ఇది ఎంత బ్రహ్మ పాప పాతకంలాగా కనపడతా ఉంది పోనిపి పోయి అడుగుతావాన్ని నాయన ఆపేసేయి అవసరం లేదులే అని అంటే ఒప్పుకునేవాడు కాదు ఏం చేయాలి అని అర్థం కాక ఏడుస్తూ ఉండడట ఆయన అదంతా పేర్చుకొని అగ్ని బ్రహ్మాండంగా లేచింది చుట్టు ప్రదక్షిణం చేస్తూ రామ రామ రామ రామ రామ రామ అంటూ తిరుగుతా ఉన్నాడు మూడు సార్లు ప్రదక్షిణ చేశాడు ఇంక ఎంటర్ అవుతాడు నిలుస్తున్నాడు అర్జునుడు అర్జునుడు వైపే చూడడం లేదు ఎందుకని రాబడే నాకు అర్జునుడికి ప్రశ్న లేదు నేను ప్రవేశించడమే అనుకుంటుంటే ఎవరో ఒక ముసలు వచ్చాడు మళ్ళీ ఎంటర్ ఏమండి ఆగండి ఆగండి ఆగండి నేను మీకేం సంబంధం లేదండి ఇది అగ్ని ప్రవేశం మా ఇద్దరి మధ్య ఇవ్వడంబడికి ఇది నేను ప్రవేశిస్తున్నాను ఉండవే ఉండి అసలు ఏంటి అసలు అగ్నిలో ప్రవేశించడం ఈ సూసైడ్ వ్యవహారం ఏంటి మళ్ళీ ఇది లా ఒప్పుడు లా ఇది చట్టానికి భిన్నంగా ఉంది ఏమో చట్టాలు ఏమో మాది మా చట్టాలు మాది భక్తుల చట్టాలు భక్తులవి అందువల్ల నేను ప్రవేశించాల్సిందే కాదే అసలు ఏం జరిగింది చెప్పు జరిగిందంతా చెప్పారు ఇద్దరు కలిసి మరి నువ్వు ప్రవేశించడానికి అవకాశం లేదా ధర్మశాస్త్ర ఇచ్చా మసలు ఆయన ఎందుకని ఇటువంటి పందులు జరిగేటప్పుడు మధ్యవర్తి ఉండాలా లేదా మీరిద్దరేనా మాట్లాడుకునేది కాదయ్యా జడ్జి ఉండాలన్నా లేదా ఏ కేసు అయినా సరే ఇద్దరు లాయర్లు కలిసి వాదించుకుంటే వాళ్ళిద్దరితోనే డిసైడ్ అయిపోద్దా జడ్జి అవసరం లేదా ఎక్కడైతే మధ్యవర్తి లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో ఇన్వాలిడ్ అది అది అంగీకారం కాదు ధర్మశాస్త్రం అంగీకరించం కాబట్టి అది ఇప్పుడు ఏం చేయమంటారా మమ్మల్ని ఇప్పుడు నేను వచ్చాను కనుక మధ్యవర్తిగా ఉంటాను మళ్ళీ ఒక్కసారి నువ్వు ట్రై చేయి అర్థమవుతా ఉంది అని పాపం అర్జునుడు అనుకుంటున్నాడు ఆపితే చాలనుకుంటున్నాడు కదా ఆయన ఎప్పుడేదాన్ని చెప్పాడు నిజమే ఆయన చెప్పేది అన్నాడు ఏం చేద్దా నిజమే ధర్మశాస్త్రం అంటున్నాడు ఎందుకంటే ఆపుదామని ఆపారు మరి ఆపింది ఎందుకు ఆగింది సాగేందుకే అప్పుడు ఆయన అన్నాడు కమాన్ నేను మధ్యవర్తిగా ఉన్నాను దూరంగా వచ్చాడు అగ్నేట బోధలు ఇట్లాంటి దూరంగా అన్నాడు ఇప్పుడు ఇది కదా కానివయ్య నువ్వు బాణాలు ప్రయోగం చెయ్యి ఇంతకుముందు చేసింది ఎవరు చూసాడో ఇప్పుడు చూడాలి కదా అప్పుడు అర్జునుడు బాణాలు మళ్లీ వేశాడు మళ్లీ పందిరలాగా తయారైంది ఈసారి ఇంతకు ముందు ఎట్లా చేశాడు మీకు తెలుసు కదా కృష్ణ ఎందుకు వచ్చిన బాధ నువ్వేస్తా నువ్వు తప్పింకోటి లేదు నా శక్తి ఎంత హనుమంతుడు ఈసారి అవన్నీ ఏమి లేవు ఎందుకంటే ఒకసారి చూశాడు కదా ఆయన పట్టి ఊంగినా కూడా పడలేదు కనుక నేరుగా పోయి టకా ఇంతకుముందు టెన్ మినిట్స్ పట్టింది ఇప్పుడు టూ మినిట్స్ అయిపోయాయి ఏమయ్యా వేసేసాడు ఇప్పుడు నువ్వు దాన్ని పడగొడతావా ట్రై చేస్తా పో పడగొట్టు ఆంజనేయ స్వామి అనుకుంటున్నాడు నా శక్తి అనుకున్నాను కాని రామా చూచవా ఏమైపోయిందో ఈ మాత్రం దాన్ని నేను పడగొట్టలేకపోయాను కాబట్టి నా శక్తి కాది నీ శక్తే నేను ఎక్కడుంటానో అక్కడ ఏది జరగదు నువ్వు ఉంటేనే జరుగుతుంది ఇంకొక విధంగా జరిగే అవకాశమే లేదు రామ రామా రామ రామ నేనేమైపోయినా పర్వాలేదు నన్ను శక్తి లేనివాడు నన్ను అనుకున్నా పర్వాలేదు కాని రామనామం బలహీనం కాకూడదు రాముడు బలహీనం కాకూడదు నా వల్ల నీకు చెడ్డ పేరు వస్తూ ఉంది క్షమించు అని రామ రామ రామ రామ అంతా తిరిగి ఈసారి తోకెత్తి కొట్టడం ఎన్ని ఏం చేయలేదు నేరుగా పోయి దానికి దండం పెట్టి అటు పట్టుకున్నాడు పడిపోయి అర్జునుడు పోయినాడు కర్రలు తెచ్చుకోవ్ అర్జున్ ఎంటర్ ఇన్ ది ఆర్డిఎల్ ఆఫ్ ఫైర్ పాపం ఆంజనేయ స్వామి బాధపడతా ఉన్నాడు అరే రేరే పాపం ఇంత మంచోడే ఇంత మంచోడే లేకపోతే సంజయుడు అంటాడా ఇత్యహం వాసుదేవస్య పార్థస్యత మహాత్మన వాసుదేవుడికి పార్ధర్శత మహాత్ముడైనటువంటి పార్థుడికి జరిగిన సంవాదం నేను అన్నాడే ఈయనకి ఏం లేదు ఆయన మహాత్ముడు అన్నాడు ఎందుకంటే ఇంతటి వాణ్ణి సారథగా పెట్టుకున్నవాడు మహాత్ముడు కాకపోతే మరెవరు అవుతారు అటువంటి అర్జునుడు యొక్క మరణానికి పైగా చిన్నవాడు పెద్దవాడిని నేను చిరంజీవా నేను ఆశీర్వదించవలసినటువంటి వాడి అటువంటి వాణ్ణి మరణానికి కారణమయ్యాన దీన్ని ఆపితే బాగుండి అని ఆయన చూస్తూ ఉన్నాడు ఈయన చూస్తూ ఉన్నాడు ఆ పెద్ద ఆయన మసలు ఆయన మధ్యలో ఉన్నాడు మధ్యవర్త కానివయ తొందరగా నాకు వేరే పని ఉంది కానీ కమాన్ ఎంటర్ అయిపోండి ఏ అర్జున కానీ వస్తున్నాడు అర్జునుడు అర్జునుడు వచ్చి ఇటు తిరిగి దూచాడు అట్లా మూడు సార్లు ప్రదర్శన చేశాడు ప్రదర్శన చేసి కృష్ణ కృష్ణుకి ఎంటర్ కాబోతాడు కాబోయే ముందు ఆ మధ్యవర్తిని దన్నం పెట్టాడు ఈలోగా హనుమంతులు ఆ వైపు దూచాడు ఎందుకు దూరాల్సి వచ్చిందంటే నువ్వెక్కడ వచ్చావా మధ్యలో నేను ప్రవేశించుంటును కదా అట్లా అయిపోయి ఉండేది పాపం అర్జునుడు పోతాడు నువ్వు రాబట్టు కదా అని అనుకొని ఆయన అట్లా చూడగానే హనుమంతుడికి రాముడు కనపడతా ఉన్నాడు ఆయనలో హనుమంతుడికి రాముడు కనపడుతున్నాడు ఈయన తిరిగి చూచాడు ఇక ఎంటర్ అవుతున్నానని ఈయన కృష్ణుడు కనపడతా ఉన్నాడు అప్పుడు వెంటనే ఆంజనేశ రామా అక్కడి నుంచి ఆ అర్జునుడు కృష్ణ ఇద్దరు పరిగెత్తుకుంటే వచ్చి పట్టుకున్నారు అసలు ఆ మధ్యలో సన్ని లేనే వీళ్ళిద్దరే అది భావన ఇప్పుడు రాముడు లేడు కృష్ణుడు ఎందుకని అహం ఉన్నప్పుడు పరమేశ్వరుడు లేడు అహం పోతే ఉన్నదంట పరమేశ్వరుడే అండర్స్టాండ్ ది పాయింట్ ఈశ్వర శాపి అభిమాన ద్వేషత్వాత దైవత్వా కాబట్టి ఇంతకు ముందు అహంకారం కనిపించింది ఏ నేను ఎందుకు వేయలేనని పడిపోయింది కదా అంతకుముందు దైన్యం ఉండింది దీనత్వం ఉండింది ప్రేమ ఉండింది వినయం ఉండింది అందువల్ల హనుమంతవతడి వాడు కూడాను దాన్ని తొయ్యలేకపోయాడు ఎందుకని ఆయన కార్యం వెనుక ఈయన కార్యం వెనుక ఉన్నది భగవంతుడు తప్ప మరొకటి లేదు గనక ఈశ్వర అపి అభిమాన ద్వేషత్వాది కాబట్టి పరాభక్తిలో అహంకారాలు కదలవు కోరికలు కదలవు సా నా కామాయ మాన నిరోధ రూపత్వాత్ ఎందుకంటే ఇది నిరోధ స్వభావం గనక అట్లాంటి వాటిని రానివ్వదు కారణం స్వరూపానందము స్వరూపానందము కాబట్టి మనకి ఎంత జ్ఞానం వచ్చినా ఒక్కటే గుర్తుపెట్టుకోండి వినయం చెడకూడదు నమ్రత చెడకూడదు ప్రేమ చెడకూడదు ప్రపంచం ఎన్న అనవచ్చు అయ్యా నీకు మించిన వాళ్ళు లేరు నువ్వే వ్యాసుడువి నువ్వే శంకరుడు అని అనొచ్చు మనమెవరో మనకు తెలుసు రేపు అదే ప్రపంచం నువ్వు కుక్క పిల్లి అని తిట్టచ్చు అప్పుడు పొగిలినప్పుడు పొంగిపోవాల్సిన అవసరం లేదు విమర్శించినప్పుడు కుంగిపోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఈ రెండు జరుగుతాయంటే మనం ఏంటో మనకు తెలియనప్పుడు మన మీద మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటే ప్రపంచం మనల్ని గుర్తించాల్సిన అవసరం లేదు నీకు మూడు వందల తొమ్మిది తొమ్మిది రోజుల అనేది తెలుసు యావత్ ప్రపంచం కలిసి నీకు అది అనుకోండి నీకు తెలుసు కదా యూఆర్ హ్యాపీ నీ దగ్గర జ్ఞానం ఉంటే నిన్ను ఎన్ని రకాలుగా నిందించిన ప్రపంచం అది టచ్ చేయగాదు నీకు ఎందుకని వాడికి జ్ఞానం లేకపోవడం వల్ల నన్నడు లోఫర్ నేనెవరు నా స్థాయి ఏంటి అని అనుకుంటావు నువ్వు అర్థమవుతుంది నీకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండేటప్పుడు ఎవడు ఏదైనా నీకు టచ్ కాదు నీకే జ్ఞానం లేనప్పుడు ఎవరు పొగిడినా కూడా వచ్చేది లేదు ఎందుకని సందేహం మన దగ్గరనే కలుగుతూ ఉంటుంది నువ్వు సాక్షాత్ భగవంతుడు అంటే మనకు తెలుసు కాదని ఈ దిశలో మన కారణం తెలుసు అందువల్ల వీటి మధ్యలో ఒక సామ్యస్థితి సమస్థితి సమదర్శనం కలగాలి అనుకున్నప్పుడు ఈశ్వరీ అభిమాన ద్వేషత్వాత్ దైన్యప్రియ రామ రామ జయ రాజా రామ రామ జయ సీతారా రామ రామ జయ రాజ రామ రామ జయ రాజారా రామ రామ జయ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 అమృతము వంటి ఔషధమైనా పథ్యము చెడితే విషమయము అమృతము వంటి ఔషధమైనా పథ్యము చెడితే విషమయము ఎంత చదివినా యన్ననేర్చినా ఎంత తదివీనా యన్ననేర్చినా వినయం చేడితే వికృతము ఎంత తదివీనా యన్ననేర్చినా వినయం చేడితే వికృతము ృక్షు వంగులు తే ఫల వృక్షాలు హిందే మేఘ జలాలను అవిక పల వృక్షాలను తిందుకే జలాలు సారు అమృతము కాబట్టి మనకి ఎంత జ్ఞానం ఉండినా ఎక్కడ వినయం చెడుతుందో విద్య వినయ సంపన్నే ఎందుకని చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా జ్ఞానం మాత్రం ఊరికే ఎట్లా వస్తండి ఈ రోజు మనకు జ్ఞానం వచ్చిందంటే జ్ఞానాన్ని మనం సృష్టించగలమా నాలెడ్జ్ నెవర్ క్రియేటెడ్ జ్ఞానం అనేది ఉంది అంతేగాని జ్ఞానాన్ని సృష్టించలేం జ్ఞానాన్ని గనక సృష్టించేటట్లయితే సృష్టిపబడేది ఏదైనా నశిస్తుంది కాబట్టి జ్ఞానం కూడా నశించుకోవద్దు కాబట్టి జ్ఞానం అనేది ఉంది ఉన్నదాని మనం తెలుసుకుంటాం కాబట్టి ఎంతో మంది తెలుసుకుంటే ఎందరో తెలుసుకుంటే ఇదిగో నారద మహర్షి తెలుసుకుంటే ఆయన దాన్ని వ్యక్తం చేస్తే దాన్ని అధ్యయనం చేయడం వల్ల ఈ భక్తికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది ప్లీజ్ అండర్స్టాండ్ ఏదైనా అంతే ఏ విషయంలో కూడాను జ్ఞానం ఉంటుంది అది మనకు వస్తుంది ఆ జ్ఞానం మనకు రావడానికి బోధించిన వాళ్ళు ఉన్నారు ఆ బోధించిన వారికి బోధించిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కాంట్రిబ్యూట్ అయితేనే జ్ఞానం కాబట్టి ఇందరు మహర్షులు ఇప్పుడు సాయంత్రం చూస్తున్నాం కేవలం వాల్మీకి మనకు అందించినటువంటి జ్ఞానం లాస్ట్ ఇయర్ చూచాము వ్యాసులు అందించినటువంటి భాగవతం జ్ఞానం ఉపనిషత్తు చూచాము లాస్ట్ టైం మండుక్య ఉపనిషత్తు అది జ్ఞానం మహర్షి అందించినటువంటి జ్ఞానం ఇప్పుడు నారద మహర్షి అందించేటువంటి జ్ఞానం భక్తి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చినప్పుడు నేను అని ఊరేగడానికి ఏముంది చెప్పండి అహంకారం కనుక ఈ అహంకారం వాస్తవానికి దూరంగా తీసుకెళ్తుంది కాబట్టి అభిమానం సత్యానికి దూరంగా మనల్ని తీసుకెళ్తుంది కాబట్టి ఈశ్వర శాపి భగవంతుడు కూడాను అభిమాన సాధన ఈ విధమైనటువంటి భక్తికి జ్ఞానం ఏవ సాధనం ఏకే ఇక్కడి నుంచి అభిప్రాయాలు జస్ట్ టగ ట చెప్తాను వినండి ఇక్కడ అభిప్రాయాలు రకరకాలుగా కనపడతా ఉన్నాయి అయ్యా ఇటువంటి భగవద్భక్తి మాకు కూడా కావాలి స్వామిజీ ఇటు ప్రేమ రూపమైనటువంటి భక్తి అహంకార రహితమైనటువంటి భక్తి అమృత స్వరూపమైనటువంటి భక్తి ఫలరూపమైనటువంటి భక్తి సిద్ధస్వరూపమైనటువంటి భక్తి ప్రేమ భక్తి మాకు కూడా కావాలి ఎస్ ఏం చేయాలి దాన్ని సాధన ఏంటి ఏం చేయాలి ఏం చేయాలి జ్ఞానం సాధన అని అభిప్రాయం అంటాడు జ్ఞానం ఏవా సాధనం ఇది ఏకే కొందరు అభిప్రాయం అది అంటే నారద మహర్షి ఇంతవరకు వచ్చిన తర్వాత ఒక రెండు మూడు ఇతరుల అభిప్రాయాలను ఊరిక టచ్ చేస్తూ ఉన్నాడు ఎందుకని మళ్ళీ కంక్లూడ్ చేసేస్తున్నాడు కనుక ఈరోజు ప్లీజ్ తత్సహా జ్ఞానమేవ సాధనమితి ఏకే ఇటువంటి ప్రేమ భక్తి పెరగాలి అంటే జ్ఞానమే సాధనం అంటాడు ఏం జ్ఞానం ప్రేమకు సంబంధించిన జ్ఞానం అట్లా కొందరు చెప్తారు అది కూడా ఓకే తప్పు అన్నా అవకాశం లేదు ఎందుకని దేనినైనా సరే తెలియందే ప్రేమించలేము తెలిసినప్పుడే ప్రేమించగలము ప్రేమించిన ప్రేమించడం ప్రారంభం అయితేనే అంటే ఎంతగా మనం దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే అంతగా ప్రేమిస్తూ ఉన్నాయని అంతేనా జనరల్ రూల్ ఇది ఎక్సెప్షన్ ఉంది మళ్ళీ అక్కడికి పోయినప్పుడు డిఫరెంట్ అవుతుంది జనరల్ ఏంటంటే ఎవరిని మనం ప్రేమించినా వాళ్ళు ఇప్పుడు ఎవరితోనో స్నేహం చేస్తాం ఊరికి జస్ట్ సినిమా హాల్లో పరిచయం అవుతారు మీదేంటే మీరెక్కడ పని చేస్తారు మీరెక్కడ పని చేస్తారు అట్లాగొస్తారు మా ఇంటికి రండి మీ ఇంటికి రండి అంతే అంతవరకే ఆ రాను రాను రాను ఆయన భావాలు మన భావాలు ఏకమవుతూ ఉన్నాయనుకోండి ఆయన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి సమాన శీలషు సఖ్యం అట్లా పెరుగుతూ పోతుంది ఒక మనిషిని ఒక మనిషి అర్థం చేసుకుంటూ ఉంటే ఇద్దరి మధ్య పరస్పరం ప్రేమ పెరుగుతుంది అట్లా ఉంటుంది కాబట్టి అలా అర్థం చేసుకోవడం ఏమైతే ఉందో జ్ఞానం కాబట్టి ప్రేమకి తస్య జ్ఞానమేవ సాధనం ఇది ఏకే ఓకే కదా ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా లేదా ఆ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా ముందు ఎంక్వైరీ చేస్తుంది కదా ఏం చేస్తాను నాన్న ఎంత జీతం వస్తుంది ఎలాంటి వాడు ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు ఏమేమి ఆయన హాబీస్ ఆయనతో నేను పర్సనల్గా మాట్లాడాలి అక్కడ చెడిపోద్దు మొత్తం అది వేరే విషయం అనుకోండి ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అనవసరం సరేనా ఇద్దరు పర్సనల్గా మాట్లాడాలంటే అయిపోయింది ఇంకేం లేదు ఇంకా ఆ తర్వాత రిజిస్టర్ ఆఫీసే ఇదంతా ఎందుకని అంటే అర్థం చేసుకోవాలని నేను కలిసి జీవించాలి కనుక జీవిత భాగస్వామి కాబట్టి ఆయన్ని నేను అర్థం చేసుకోవాలి కాబట్టి అర్థమైన తర్వాత ప్రేమించడం జరుగుతుంది జనరల్గా ఇట్లా ఉంటుంది ప్రతి ఒక్కరి విషయంలో ఒక భార్య కాదు ఎవరైనా మిత్రులు కానీ మరొకరు కాని గురు శిష్యులు కాని ఎవరైనా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అనేటువంటిది ఎంతగా మనం వాళ్ళని అర్థం చేసుకుంటూ ఉంటే అంతగా మనలో ప్రేమ పెరుగుతూ ఉంటుంది కాబట్టి తెలియని దాని విషయంలో శ్రద్ధ రాదు ఇది పాయింట్ ఇక్కడ తత్సహ జ్ఞానమే సాధనం అంటే ఏదైతే తెలియదో దాంట్లో మనకు శ్రద్ధ ఉండదు శ్రద్ధ లేనిటువంటి చోట ఆసక్తి ఉండదు ఆసక్తి లేని చోట ప్రేమ భక్తి ఉండేందుకు అవకాశం లేనే లేదు కాబట్టి తెలియడమే ముఖ్యం గనక జ్ఞానం ఏవ సాధనం ఈ చేకే కాబట్టి ఈ పరాభక్తికి జ్ఞానమే సాధనము దాని గురించి తెలుసుకోవడమే అనేది కొందరు అభిప్రాయం అంటాడు కానీ వాస్తవం ఎక్సెప్షన్ ఏమన్నానంటే జనరల్గా అయితే ఈ ప్రపంచంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ఉంది అర్థం చేసుకుంటూ ఉంటే సత్యం ఏర్పడుతుంది కాదండం లేదు బాగా అర్థమైపోతే విరిగిపోతుంది బాగా అర్థం చేసుకున్న తర్వాతే మనుషులు విడిపోయేది ఈ రోజు కలిసి ఈ రోజే విడిపోరు హృదయం కలిసి సాయంత్రం విడిపోరు ఈ రోజు మనం స్నేహం చేశామని ఉదయం స్నేహం చేసేసి సాయంత్రం విడిపోరు కొంతకాలం ఉంటారు స్నేహితులుగా కొంతకాలం ఎవరైనా సరే విడిపోవడం అట్లాగే జరుగుతుంది ఎక్కడైనా స్నేహితులు విడిపోయినా భార్యాభర్తలు విడిపోయినా గురు శిష్యులు విడిపోయినా ఏం జరుగుతుంటే కొంతకాలం ఉంటారు ఉండేటప్పుడు వాళ్లేంటో వీళ్ళకి అర్థం అవతి వీళ్ళు ఏమిటో వాళ్ళకు అర్థం వాళ్ళు ఊహించుకొని ఉంటారు ఇలా ఉంటారని ఆ తరువాత అలా ఉండరు అలా ఉండనప్పుడు వాళ్ళతో అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి స్నేహాలు అట్లా భగ్నం అవుతాయి అర్థమవుతుంది కాబట్టి మంచి ఉండాలంటే ఉండే అవకాశం లేదు నీ దగ్గర లేదు కదా ఆయన దగ్గర నేను చాడించి వస్తుంది అందరిలో ఇవి ఉంటాయి అవి ఉంటాయి కాబట్టి ఇవే కావాలి అని అనుకుంటే ఇవి ఎక్కువగా ఉన్నాయి కనుక నేను ప్రేమిస్తూ ఉన్నాను అవి తక్కువగా ఉన్నాయి నువ్వు చూసి చూడటట్టు పోవాలి అప్పుడే నిలుస్తుంది లేకపోతే నిలిచే అవకాశం లేదు ప్రతి ఇంట్లో కూడా అదే కర్మ బాగా అర్థం చేసుకోండి కాబట్టి ఒక మనిషిని అర్థం చేసుకునే కొద్దీ కేవలం వాళ్ళు ఉండే ఎఫెక్ట్స్ కాకుండా డిఫెక్ట్స్ కూడా అర్థమవుతాయి డిఫెక్ట్స్ అర్థం అయ్యానుకోండి దెబ్బ తగ్గుతాయి కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరిని మనం ఎక్కువగా అర్థం చేసుకుంటూ ఉంటామో అక్కడ దూరం అయ్యే అవకాశం కూడా ఉంది కానీ భగవంతుడి విషయం ఏమిటంటే ఇక్కడ అర్థం చేసుకుందే ప్రేమించలేము అక్కడ ప్రేమిస్తే కానీ అర్థం కాడు అదే విషయం అండర్స్టాండ్ ది పాయింట్ ఇది చాలా లోతైన విషయం ఇక్కడ వీడని ప్రేమించడానికి వీడు మనకు అర్థం కావాలి అక్కడ భగవంతుని ప్రేమించడానికి భగవంతుడు నీకెట్లా అర్థం అవుతాడు నాకెట్ల అర్థం అవుతాడు అనంతమైనటువంటి వాడు అనంత జ్ఞానం కలిగినటువంటి వాడు అటువంటి వాడిని ప్రేమిస్తూ ఉంటేనే భక్తి చేస్తూ ఉంటేనే భక్తి ఫలంగా ఆయన కృప దయ మన మీద పడుతూ ఉంటుంది గనక ఆ దయతోనే భగవంతుని ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాం వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది సాధనలో చూసుకోవచ్చు నీ సత్యాన్ని కాబట్టి జ్ఞానమేవ సాధనం ఈత ఏకే ఇప్పుడు అంటే ఈ సెకండ్ నేను ఎక్సెప్షన్ అనేది మీకు కొద్దిగా నచ్చకపోవచ్చు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు క్లియర్ అవుతుంది ధ్రువుడు ఉన్నాడు ఇప్పుడు ధ్రువ నక్షత్రంగా వెళ్ళిపోతున్నాడు కదా ధ్రువుడంటే ఆ ధ్రువుడికే కదా నారద మహర్షి ఓం నమో భగవతే వాసుదేవా అనేటువంటి మంత్రాన్ని ఇచ్చింది భగవంతుడంటే ఏం తెలిసి ధ్రువుడు తపస్సు చేశాడు బాగా ఆలోచించాస్ట్ టైం నేను ఇక్కడ భాగవం చెప్పినప్పుడు కూడా ధ్రువోపాఖ్యానంలో చెప్పాను కదా అంటే ఈ పాయింట్ అక్కడ నేను టచ్ చేసిన అవసరం కూడా లేదు నాకు ఎక్కడ ఏది అవసరం అదే టచ్ చేస్తాను ధ్రువుడికి భగవంతులకు సంబంధించిన జ్ఞానం అంతా పూర్ణంగా ఉందే చిన్నపిల్లవాడు ఐదు సంవత్సరాలు కూర వాడికి లేదు గురువు మంత్రం ఇచ్చాడు ఇంటి దగ్గర నుంచే తల్లి సునీతి పంపించేటప్పుడే చెప్పింది నాయన పో అంటే అలా చూచాడు ఏంటి చూస్తున్నావే అరణ్యంలో భయంకరమైనటువంటి మృగాలుంటాయని భయపడుతుండవా నాయన భయంకర సర్పాలు ఉంటాయని భయపడుతున్నావా ఏం అవసరం లేదు నీ కూడా కృష్ణుడు ఉన్నాడు పో భగవంతుడు ఉన్నాడు పో అని చెప్పింది ఆ తల్లి మాట మీద విశ్వాసం అంతేనా కాబట్టి దేని చూసేలా భయపడలేము లేదు కారణం నా కూడా కృష్ణుడున్నాడు కదా అనుకుంటున్నాడు ఆ విధమైన భక్తి మధ్యలో గురువుని తీసుకొచ్చి పెట్టింది మహర్షి నారద మహర్షి ఆయన మంత్రోపదేశం చేశాడు ఆయన కూడా ఏమి జ్ఞానమంతా కూర్చొని పెట్టి ఉపనిషత్తు చెప్పడం నారద సూత్రాలు చెప్పడం చేయలే కేవలం మంత్రం ఇచ్చాడు ఎందుకని ఆ పిల్లవాడు స్థాయి అది ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాష్ట మహామంతరావు నాయనది చెప్పుకుంటూ ఉండు మధువనంలో పోయి కూర్చోవాలి అడిగిపోయి కూర్చున్నట్టు చేశాడు ధ్రువుడికి సాక్షాత్కారం అయిపోయింది ఇప్పుడు ఏమంటారు మీరు చెప్పండి జ్ఞానమే సాధనమిచ్చేకే అంటే పరాభక్తికి జ్ఞానమే సాధనమంటే ఏది అని అడుగుతున్నా భర్త భార్యని ప్రేమించడం జ్ఞానంతో అండర్స్టాండ్ భర్త భార్యని ప్రేమించడం జ్ఞానంతో నా భార్య ఇలాంటిది మంచిది అందుకని ప్రేమిస్తూ పిల్లవాడు చిన్న బిడ్డ తల్లిని ప్రేమించడం జ్ఞానంతో కాదు తెలుసా తాజా వాడికి చిన్నపిల్లవాడికి తెలుసా తల్లిని చూడకపోతే వాడు ఉంటున్నాడా ఒక పది నిమిషాలు తల్లిని కంటి కనబడకుండా ఉంచండి వాడు ఓను నేడుస్తాడు లేదు తద్విస్మరణే పరమ వ్యాక్ ఐతి తస్మిన్ పరమ ప్రేమ రూప చూచారా ప్రేమ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు మీరు ఇది ఎక్సెప్షన్ కనుక ప్రేమ సహజ సిద్ధంగానే ఉంది గనక బిడ్డ తల్లిని ప్రేమించడంలో జ్ఞానం మనకేం కనిపించడం లేదు ప్రేమ ఉంది ఎందుకో తెలుసా ఆ రక్తమే ఈ రక్తం గనక ఆ జీన్సే ఈ జీన్స్ గనక ఆవి వచ్చాడు గనక బిడ్డ తల్లిని యాక్చువల్ ప్రేమించక తప్పదు అదే స్వతసిద్ధమైనటువంటి ప్రేమ ఇక్కడ ఉంది అదే ఈశ్వర స్వరూపం గనక ఈశ్వరుని ప్రేమించకుండా ఉండలేరు రెండింటికి అవకాశం ఉంది కాబట్టి కొందరు మాత్రం అంటే ఇతరుల అభిప్రాయాలు గనక డీటెయిల్స్కి వెళ్ళడం లేదు ఇలా జ్ఞానమే సాధనమని కొందరు నెక్స్ట్ అన్యోన్యాశ్రయత్వం ఇది అన్యే అన్యే ఇతరు ఇక వేరే వాళ్ళు కొందరు ఏం చెప్తారంటే అన్యోన్యాశ్రయం అండి అన్యోన్యాశ్రయం అంటే పరస్పరం ఒకది మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ ప్రేమ జ్ఞానం మీద ఆధారపడి ఉంటది జ్ఞానం ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది అని కొందరు అంటే మ్యూచువల్లీ ఇంటర్డిపెండెంట్ అని దీని మీద అది దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది ఏ తీసుకోవడానికి అవకాశం లేదు జ్ఞానం మీద చెప్పడానికి అవకాశం లేదు ప్రేమ చెప్పడానికి కూడా అవకాశం లేదు కాబట్టి అన్యోన్యాశ్రయత్వం అంటే ఏంటి జ్ఞానం కలగాలి అనుకోండి ఈ వీళ్ళ ఆర్గ్యుమెంట్ చూడండి జ్ఞానం కలగాలి జ్ఞానం కలగాలంటే జ్ఞానం నాకు కావాలని జ్ఞానం మీద ఆసక్తి ఉండాలా లేదా ఆసక్తి లేదా అధ్యయనం చేయలేం కదా చేస్తావా అయా నువ్వు పోయి ఒక మ్యాక్బాత్ చదువు నువ్వు ఒ తెల్లో చదువు అని చెబితే షేక్స్పియర్ నాటకాలు ఇంట్రెస్ట్ లేనివాడు చదువుతాడా అయా అభిజ్ఞాన శాకుంతలం చదువు అని చెబితే దాని మీద ఇంట్రెస్ట్ లేనివాడు చదువుతాడా కాబట్టి ఏదైనా ఒక జ్ఞానాన్ని సముపార్జించాలనుకున్నప్పుడు దాని మీద మనకు ఆసక్తి ఉండాలా లేదా ఉండాలి లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు ఆసక్తి ఏంటి అదే ప్రేమ ఆ ప్రేమేంటి అదే భక్తి కాబట్టి ఒక విషయం మీద గనక భక్తి లేకపోతే తెలుసుకోవాలి అనే ఆసక్తే ఏర్పడదు ఒకవేళ ఆసక్తి ఏర్పడలేదనుకోండి ఎలా తెలుసుకుంటావు నువ్వు ఆసక్తి ఉన్నప్పుడే దాన్ని తెలుసుకుంటావు కనుక జ్ఞానము ప్రేమ అనే రెండు విషయాలు ఇచ్చినప్పుడు ఎప్పుడైతే నీకు ఆ విషయం మీద ప్రేమ ఉందో అప్పుడే దానికి సంబంధించిన జ్ఞానాన్ని సముపార్చించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు ఆ జ్ఞానం ఎంతైతే ఎక్కువ అవుతూ ఉంటుందో జ్ఞానం ఎక్కువ అయ్యే కొద్ది ప్రేమ కూడా పెరుగుతూ ఉంటుంది కనుక అన్యోన్యాశ్రయత్వం ప్రేమ ఉండడం వల్ల జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాం జ్ఞానం కలుగుతూ ఉంటే ప్రేమ పెరుగుతూ ఉంటుంది ఇది వాళ్ళ భావన కనుక భక్తి ఉండడం వల్ల జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాం జ్ఞానం కలుగుతూ ఉంటే భక్తి డెవలప్ అవుతుంది అనేది వాళ్ళ భావన కనుక అన్యోన్యాశ్రయత్వం ఇది అన్యే అంటే జ్ఞానం వల్ల భక్తి కలుగుతుంది అండర్స్టాండ్ జ్ఞానం వల్ల భక్తి కలుగుతుంది భక్తిలో జ్ఞానమే ఉంటుంది ఓ ఇంకేంటి జ్ఞానం వల్ల భక్తి కలుగుతుంది భక్తిలో జ్ఞానమే ఉంటుంది నేను అనేక సార్లు మీకు రిపీట్ అయి ఓ మాడి చెప్తుంది ఈశ్వర సంబంధమైన జ్ఞానమే భక్తి ఆ భక్తి అంటే ఏదో కాదు పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానమే భక్తి అని అదే వీళ్ళు చెప్పేది కాబట్టి భక్తే లేకపోతే తెలుసుకోవాలనేటువంటి ఆసక్తే రాదు గనక భక్తి వల్ల జ్ఞానం కలుగుతుంది జ్ఞానం వృద్ధి చెందే కొంత భక్తి పెరుగుతుంది కాబట్టి జ్ఞానం వల్ల భక్తి కలుగుతుంది భక్తిలో జ్ఞానమే ఉంటుంది కాబట్టి అన్యోన్య ఒకటి మరొక దాని మీద ఆధారపడి ఉంది అని కొందరు నెక్స్ట్ స్వయం పలరూపతే బ్రహ్మకుమారాహ మీరు కదా బ్రహ్మకుమారీలు అనుకునేవాళ్ళు స్వయం ఫల రూపతే అంటే ఈ భక్తి ఏదైతే ఉందో ఏ భక్తి పరమ ప్రేమ రూపం అమృత స్వరూపమైనటువంటి భక్తి ఫల రూపత్వాత ఏదైతే ఉందో అది స్వయం ఫలరూపం తనకు తానే ఫలము సొంత మాట ఇదొక అద్భుతమైనటువంటిది ఇది ఎవరు చెబుతారండి బ్రహ్మకుమారాహ ఒకవేళ మీరు ఎక్కడైనా నారద భక్తి సూత్రాలు చూచుంటే పుస్తకం శ్లోకాలు వాటి భావాలు రాసి ఉంటారు అండి అక్కడ బ్రహ్మకుమారహ అని కూడా అభిప్రా ఉంటుంది ఒక్కో చోట పాఠాంతరం కొన్నిట్లో అని ఉంటుంది ఇక్కడ మన దగ్గర బ్రహ్మకుమారహ అని నా ఉద్దేశంలో ఇదే వాస్తవ కరెక్ట్ అని ఎందుకంటే బ్రహ్మకుమార అంటే బ్రహ్మశ అపత్యం పుత్ర నారదుడు నారదుడు అని వస్తుంది బ్రహ్మకుమార అంటే నారదుడు నారదుని అభిప్రాయం ఇది స్వయం ఫల అని వ్యాఖ్యానం చేస్తారు కాదు ఎందుకని నారదుడు తన అభిప్రాయం చెప్పేశాడు ఆల్రెడీ నారదస్థు తదర్పితకిలాచారత తద్విస్మరణీయ పరమ వ్యాకుల తేతి దృష్టాంతంతో ఇచ్చాడు అస్తేవం ఏం యథావ్రజ గోపికనం అయిపోయింది కాబట్టి నారదుడు తన అభిప్రాయాన్ని చెప్పేశాడు కనుక బ్రహ్మకుమారని దీన్ని నారదుడికి ఆంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం లేదు కనుక బ్రహ్మకుమార్లోరల్ కుమారహ సింగులర్ కాబట్టి కుమారహ అంటే నారదుడు కుమారాహ అంటే సనత్ కుమారాది మహర్షులు సనక సనందన సనత్కుమార సనత్ సుజాత ఈ నలుగురు కూడాను బ్రహ్మ మానస పుత్రులు వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారు మహాజ్ఞానులు వాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లల్లాగానే ఉంటారు దిగంబరులుగా వాళ్లు సనక సనందనాది మహర్షులు వాళ్ళ అభిప్రాయం స్వయం పల కాబట్టి నారదుడికి జ్యేష్ఠ భ్రాతలు నలుగురు కూడాను ఈయన బ్రహ్మకుమారుడు వాడు బ్రహ్మకుమార్ కుమారులు అంతే ఆయన ఇక్కడెక్కడ అంత మేసికల్ అయిన ఫిమిన లేద అందువల్ల బ్రహ్మకుమారీలు అని అనుకోబాకండి దానికి దీనికి సంబంధమే లేదు ఉత్తర దక్షిణ ధృవాలు దేర్ స్వయం ఫల రూపతేతి కాబట్టి వీళ్ళేం చెప్తారు ప్రేమకు ప్రేమ ఫలం సార్ ఎందుకని ప్రేమ ఎప్పుడు ఉంది భక్తి చేసావనుకోండి హృదయంలో నుంచి కదులుతుంది కదా భక్తి అది ఏంది అది ప్రేమ కాదా ప్రేమైవ సాధనం ఈ ప్రేమ సాధనమైనప్పుడు సాధ్యం ఏంటి ప్రేమైవ సాధ్యం ఎందుకని ప్రేమైవ సిద్ధం అంతకుముందు వచ్చిందంతా అదే కాబట్టి ప్రేమే సాధనం ప్రేమే సాధ్యం ఎందుకని ప్రేమ సిద్ధం ఎప్పుడు ఉండేటువంటిది ఆత్మస్వరూపం గనక అండర్స్టాండ్ స్వయం ఫల రూపతీ దానికి అదే ఫలం ప్రేమైవ సాధనం ప్రేమైవ సాధ్యం ప్రేమైవ సిద్ధం అంతే కాబట్టి కారణం అదే కార్యం అదే కారణం అదే కార్యం అదే భక్తి చేయడానికి ఏదైతే ఏ ప్రేమైతే కారణమో అదే స్వయం ఫల రూపంగా తెలుస్తూ ఉంది ఇక్కడ కనుక అదే అంటే విత్తనం వేశామనుకోండి భూమిలో విత్తనం నాటిన తర్వాత అది చెట్టు వచ్చిన తర్వాత ఫలం వస్తుంది మాకు అదే మామిడి బీజం వేశాము చెట్టు వచ్చింది మామిడి చెట్టు దాంట్లో నుంచి మామిడి ఫలం వస్తుంది దాన్ని మనం ఆరోగిస్తాము మళ్ళీ దాంట్లో నుంచి ఆ విత్తనం మామూలుగానే వస్తుంది కాబట్టి ఆ మామిడి ఫలానికి కారణం ఏంటి స్వామిజీ ఆ కారణానికి కార్యం ఏమిటి అన్నామనుకోండి రెండు ఒకటే రెండు ఒకటే మామిడి విత్తనే కారణం దాని నుంచి వచ్చిన తర్వాత మామిడి ఫలం వస్తూ ఉంది దాంట్లో కూడా విత్తనమే ఉంది కాబట్టి భక్తికి కారణం లేదు కారణమే లేదు భక్తికి ఎందుకని ప్రేమే గనక అది కారణము కార్యమని చెప్పాల్సిన అవసరం లేదు ఇది అది రెండు కూడా వక్తే గనక భక్తికి కారణం లేని లేదు పైగా భక్తి మరొకదాని కార్యము కాదు భక్తికి కారణం లేదు ఈ భక్తి కలగడానికి మరొకటి కారణం అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకని స్వత సిద్ధం ఆ స్వప్రకాశం ఎప్పుడు నీ హృదయంలో తెలుస్తూనే ఉంది కనుక స్వయం ఫల రూపం తనకు తానే ఫలంగా ఉంది అనేది సనక సనందనాది మహర్షుల యొక్క అభిప్రాయం వీటినన్నిటినీ గడిపి ఒక దృష్టాంతం అంతేంకే రాజగృహ భోజనాదిషు తథ దృష్టత్వాత్ నేన రాజ పరితోష క్షుధా శాంతిర్వా అది ఇంకేళ ఇప్పుడు దీన్ని చెప్తున్నాడు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పినవన్నీ చూస్తే ఆయన ఇదంతా ఎలా ఉందంటే ఈ ప్రేమ భక్తి కలగడానికి ఇవన్నీ మనకు డెఫినేషన్స్ అర్థమైపోయినా ప్రేమ ఏ విధంగా వృద్ధి చెందుతుంది భగవంతుని మీద ఈశ్వర భక్తి ఎట్లా రావాలి ఇవన్నీ తెలిసిన రాజగృహ భోజనాదిషు రెండు ఎగ్జాంపుల్స్ దృష్టాంతాలు రాజగృహం ప్యాలెస్ రాజుగారు ఉండేటువంటి నగరి భోజనాదిషు భోజనం డిన్నర్ తదైవ దృష్టాంత దృష్టత్వాత్ వాటిని చూడడం ఎలాగో అలాగో దృష్టత్వాత్ కాబట్టి రాజగృహాన్ని చూడడం భోజనాన్ని చూడడం ఎట్లాగో అట్లా అని స్వాజీ మళ్ళీ అదే సూత్రం అంటే అదే సూత్రం అంటే అట్లా ఉంటేనే సూత్రాలు అవుతాయి రాజగృహం మీకు అసలు ఈ రోజుల్లో అయితే బాగా తెలుస్తుంది దీని ఎగ్జాంపుల్ కొంతమంది ఎవరైతే పదవులతో ఉంటారో వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు చూడండి ఏ పని ఉండదు వాళ్ళకి అసలే ఉండదు అక్కడ మీకు కూడా చేసేది లేదు తిరగక తప్పదు అత్త అర్థమవుతుంది అది తిరుగుతుంటారు వాళ్ళ చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉంటారు డైరెక్ట్గా పోతారు ఎవరు కూడా మధ్యలో ఆఫరు సెక్యూరిటీ కూడా ఆపరు వెళ్ళదు ఎందుకంటే రోజు వచ్చేవాళ్ళు కదా ఈగులో రోజు వస్తాయి దోమలూరు రోజు వస్తాయి వీళ్లు రోజు వస్తారు గాలి వస్తుంది వాటి వల్ల ఏం జరిగేది లేదు వీళ్ళ వల్ల ఏం జరిగేది లేదు పోయి వస్తారు నమస్కారం సార్ అంటే ఆయన నమస్కారం అంటాడు నాకు తెలుసు ఆయన అంటాడు సరే ఏమైంది ఇప్పుడు మనం ఏదన్నా ఆయన తెలుసు ఒక చిన్న పని అడిగామనుకోండి సార్ చిన్న ట్రాన్స్ఫర్ చేసి పెట్టండి సార్ నాకౌంట్ అడుగుతా అందు ఆయన దగ్గర పోతాడు ఆయన అంటాడు సరే చేస్తానులేబో అది విషయం దృష్టత్వా చూడడం వరకే సార్ అర్థమవుతుందే ఆ చాంబర్లో పొయ్యి రాగలడు అంతేగాని పని మాత్రం కాదు అంతే భోజనాదిషు ఆకలి దగ్గర ఉంది డైనింగ్ టేబుల్ మీద షటర్ సోపేతమైన భోజనాలు వడ్డించేసేసి చూడమన్నారు అనుకోండి చూడడమే ఆకలి ఏమైనా తీరేది పని జరిగేది ఉంటదే పొయ్యి తిరుగుతూ ఉండడం అంతేగాని పని జరిగేది ఉండదు చూస్తూ ఉండడమే తృప్తి చెందేది మాత్రం లేనేలేదు తేనా ఈ పనుల వల్ల రాజ పరితోష రాజుగారి యొక్క ప్రీతి గాని ప్రియత్వం గాని క్షుధా శాంతినివా ఆకలి తీరడం గాని తేనా ఈ రెండు కార్యాల చేత ఏది ముప్పై రెండో సూత్రం లేదు అంటే తేనా ఏది ఇప్పుడు చెప్పారు కదా రాజగృహంలో పోయి తిరిగినంత మాత్రాన రాజుగారి యొక్క ప్రియత్వం ఉండదు సార్ పనులు జరగవు మరి తిరిగే జరగాలి జరుగుతాయి ఎప్పుడు ఆయన ప్రేమకు నువ్వు నోచుకుంటే ఆయన ప్రేమకు నువ్వు నోచుకుంటే నీ పనులు చేసి పెట్టేస్తాడు అర్థమైంది నీ పనులు అయిపోతాయి ఆయన ప్రేమకు నువ్వు నేర్చుకోవాలంటే ఏం చేయాలి ఏం చేస్తే ఆయనకి ప్రేమ ఆయన రిగ్గించవసరం అయితే నువ్వు చేయాలి అర్థమవుతుంది ఏ పనులు చేస్తే ఆయనకి ప్రియమో ఆ పనులు నువ్ చేసి పెట్టడం వల్ల పరిపాలించేటువంటి వాడికి నీ మీద ప్రేమ వస్తే ఆయన దగ్గర నీకు సంబంధించిన ప్రేమ ఉంద ఎప్పుడు నువ్వు పోయి ఆయన అప్రోచ్ అయినా నీ పనులు చేసి పెడతాను అది ఒకవేళ లేదనుకోండి ఆయనకు ప్రియత్సం లేకుండా ఆయన చుట్టూ నువ్వు తిరుగుతున్నావు అనుకోండి ఎంతకాలం నువ్వు తిరిగినా కూడా ఒక పని కూడా కాదు సేమ్ భోజనాదేశ్ కాబట్టి డైనింగ్ టేబుల్ మీద భోజనం ఉండినా నువ్వు ఎంతగా చూసినా తీవ్రంగా చూసినా గంట సేపు చూసిన ఆకలి మాత్రం తీరదు సార్ ఏదో ఒక ముద్ద తింటే తప్ప ముద్ద ముద్దకి ఆకలి తగ్గుతూ ఉండదు కానీ చూస్తూ చూస్తూ ఉంటే ఆకలి తగ్గదు ఎన్నిసార్లు చూసినా ఆకలి తీరేది లేదు నువ్వు తింటేనే తీరుతుంది తేనా అర్థమవుతుంది ఇప్పుడు తెలిసిపోయినా మనకు కేవలం జ్ఞానం ఉపయోగం లేదు సార్ అనుభవం కూడా ఇక్కడ అవసరమై కాబట్టి అనేకమైనటువంటి మంత్రాలన్నీ తెలుసు అనంతకోటి మంత్రాల చిత్త విభ్రమ కారకా కనుక ఏదైతే నీకు తెలిసిందో అది నీ జీవితంలోకి రావాలి అలా రావాలి అనుకున్నప్పుడు అనేకమైనటువంటి పుస్తకాలు చదివి నాకు ఇవి తెలుసు అవి తెలుసు ఇవి తెలుసు అవి తెలుసు ఆ గ్రంథం చదివాను ఈ గ్రంథం చదివాను ఆ ఉపనిషత్తు చదివాను ఈ ఉపనిషత్తుంది దేనికే దేనికే నాకు ఆయన తెలుసు రాజుగారు అర్థమవుతుంది కూడా నాకు ఈ పుస్తకం తెలుసు ఏదో నేను భోజనం చూశాను అయితే ఏమైంది ఇప్పుడు నీకేమన్నా ఆకలి తీరింది లే కనుక రాజుగారి యొక్క ప్రియత్వం నీకు లభ్యమైనప్పుడే పండ్లు జరుగుతాయి భోజనాన్ని నువ్వు భోజేసినప్పుడే ఆకలి తీరుతుంది నా గచ్చతి వినా పాపం వ్యాధి ఔషధ శబ్దత దీని కలిపి శాస్త్రం ఒక మాట ఇప్పుడు పాపం వల్ల రోగాలు వస్తాయి ఎప్పుడో గతంలో చేసుకున్న పాపాలే కారణమై ఉంటాయి ఇవి పోవాలంటే ఏం చేయాలి ఔషధం తీసుకుంటాం ఔషధం అంటే మందు తీసుకుంటాం నగచ్చతి పోదు పాపం పోదు అది వచ్చిన బాధ వినా నగచ్చతి వినా పాప ఔషధ శబ్దత ఇప్పుడు ఒక ఔషధంగా కడుపునొప్పిగా ఉంది కడుపున పింకాయ ఎక్కువ తప్ప తలనొప్పిగా ఉంది అనా సిన్ అనాసిన్ అనాసిన్ అనా అనా లేదు సిద్దు అర్థం అవుతా ఉంది కాబట్టి ఎక్కువగా దాన్ని రిపీట్ చేస్తా పోయినాడు అనుకోండి దానివల్ల తలన పింకాయ పెరుగుతుంది కానీ तरीके अवकाश केवल औषध शब्दों पल मेडि मेडन व्याधि दूर का दू, गच्छति विना पापम व्याधि औषध शब्दी विनाक्ष ज्ञाना अपरोक्ष ज्ञानाभव विना अंत भगवंत मन को प्रत्यक्ष मैंने अभव अदे अपरोक्षाभूति ఈ అనుభవం లేకపోతే మాత్రం బ్రహ్మశబ్దై నముచ్చిన అపరోక్షానుభవం బ్రహ్మ శబ్దై నముచ్చతే కేవలం బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ ఏ ఉపయోగం లేదు దానివల్ల ఆ శబ్దాల వల్ల ఉపయోగపడదు ఆ శబ్దాలు ఎందుకు భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని నువ్వు పొందడానికి ఆ ప్రేమను నువ్వు డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప ఇట్లా కాదు కాబట్టి ఆ రాజుకు ఏదైతే అనుకూలంగా మనం చరించినప్పుడు ఆయన ప్రియత్వానికి సంబంధించిన కార్యక్రమాలు మనం ఆచరించినప్పుడు ఆయన ప్రియత్వాన్ని పొందుతూ ఉన్నామో అట్లాగే పరమేశ్వర ప్రీత్యర్థం అది ఏ విధంగా మనం జీవించాలనో అలా జీవించినప్పుడు భగవంతుని కృప మన మీద పడుతుంది ఇది కేవలం అనుభవిక వైద్యం నీకు భగవంతుడికి మధ్య ఉండేటువంటి సంబంధం ఇది ఇతరులకు ఏమి సంబంధం లేదు అటువంటి భక్తిని ఈశ్వర సంబంధమైనటువంటి భక్తిని మనం తయారు చేసుకునే కొద్ది వస్తుంది కాని లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు కేవలం డెన్ను చూచినంత మాత్రాన భోజనం అక్కడ ఉంటే చూచినంత మాత్రాన మన ఆకలి తీరదు భోంచేస్తేనే తీరుతుంది భక్తిని గురించి ఎంతగా విన్నా ఎంతగా చెప్పినా మనలో ఉండే అశాంతి పోదు ఆ భక్తి స్వరూపంలో మనం జీవించినప్పుడే ఓలలాడినప్పుడే అది పోతుంది తస్మాత్ సుముక్షుభి అది ముముక్షుభిపేక్ష కావాలని ఎవరికైతే ఉందో మోక్షాపేక్ష ఎవరికైతే ఉందో మోక్షమే కావాలి అని ఎవరైతే అభిప్రాయపడుతున్నారు అటువంటి ముముక్షువుల చేత తస్మాత్ దేర్ ఫోర్ సేవ ఈ విధమైన భక్తి व्रह इप्वर की विधम भक्तने ग्रह दी असरी इन भक्ति लभ्यम का तस्मा भक्ति ग्राहक्षुभि इक्की मोदी श्लोक अधा तो भक्ति व्याख्या प्रारंभम सूत्रों डिफन सा పరమ ప్రేమరూ అమృత స్వరూపంటూ స్టార్ట్ అయ్యారు చూసారా అక్కడ నుండి ఇప్పుడు ముప్పై రెండో సూత్రంకి మనం ఇక్కడ వరకు డిస్కస్ చేసిందంతా ఇన్ని రోజులు పరాభక్తి కేవలం పరాభక్తి అంటే పరమేశ్వర స్వరూపమైనటువంటి భక్తి ఎట్లా ఉంటుందో ఆ పరమ ప్రేమ రూపాన్ని ఇప్పటి వరకు చూచాం దానిని పొందడానికి మనం ఏ సాధనలు చేయాలి వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ ఇంకా మనం ఆచరించాల్సిన సాధనలు ఉన్నాయి కాదు ఇప్పుడు భక్తి స్వరూపం అంతా తెలిసిపోయింది భక్తి వైభవం అంతా తెలిసిపోయింది ముఖ్యంగా ఈరోజు భక్తి వైభవం అంతవరకు భక్తి స్వరూపం ఇదంతా కలిసి పర్రాభక్తి అటువంటి పర్రాభక్తి నాకు సిద్ధించాలంటే నేను ఏ సాధనలో ఆచరించాలి తస్యా సాధనాన్ని గాయంతి ఆచార్యా ఈ సాధనలో ప్రారంభమవుతూ ఉండయి ఇక్కడి నుంచి అమోఘంగా చెబుతాడు సాధనలన్నీ ఒక సూత్రం వరకు ప్రకాశతే కాపి పాత్రి గుణరహితం యాభై నాలుగు ఆల్సో యాభై ఐదు కూడా యాభై సూత్రం వరకు మనం చేయాల్సిన సాధనలు తెలుస్తాయి తరువాత వేరే భక్తి సెకండరీ టైప్ ఆఫ్ డివోషన్ గౌణ భక్తి అముఖ్య భక్తి వస్తాయి రేపటి నుంచి అన్ని సాధనలు గనక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అందువల్ల ఈరోజు అంతవరకు నేను కవర్ చేశాను ప్లీజ్ ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాసిష్య శా శా